जीवन सरलिनी पली की मुरली जीवन सरलिनी పలికింది మురళి బ్రతుకు బాటను నేర్పింది నె జీవన సరళిని పలికింది మురళి బ్రతుకు బాటను నేర్పింది నె బోధను పలికింది నాలుకా పరవశమైనది వేదిక బోధను పలికింది నాలుకా పరవశమైనది వేదిక పొందదగినది లేదిక దృందావనిలో నందనందను దృందావనిలో నందనందను రోగిన మోహన మురళీ చైతన్య సుందరవళ్ళీ చైతన్య సుందరవళ్ళీ వృందావని లో నందనదనుని వృందావని లో నందనదనుని లోిన మోహన మురళీ చైతన్య సుందరవళ్ళీ చైతన్య ప్రారంభ విశేషం చేత ఒక వ్యక్తి గొప్ప ధనవంతుడు కావచ్చు ఎందుకు ప్రారంభం అంటున్నానంటే కారణాలు ఇక్కడ మనకి ఏమి కనిపించడం లేదు కనుక ఇది ఒక రూపాయి పెట్టి ఒక టికెట్గా ఉంటే లాటరీలో ఒకసారి కోర్టులు వచ్చేస్తే కోటేశ్వరుడు అయిపోతాడు మనకు ఆశ్చర్యంగా ఉంటుంది సామాన్యమైనటువంటి వ్యక్తి ఒకసారి కోటేశ్వరుడుగా మారిపోయాడు ఇంత శ్రమించినా మనం ఇంతకాలం ఏది కాలేకపోతున్నా ఒక లక్షాధికారి కాలేకపోయాను కానీ అతను కోటీశ్వరుడు అయిపోయాడు కారణాలుగా మనకు అది అతను అదృష్టం అంటాం అదే ప్రారంభం అదృష్టం ప్రారంభంలో ఉంది కనుక ఎక్కడైతే ప్రారంభం యొక్క విశేషం ఉంటదో అటువంటి చోట ఒక వ్యక్తి ధనవంతుడుగా ఉండొచ్చు మరొక వ్యక్తి కొందరికి నాయకుడు కావచ్చు ఇంకొక వ్యక్తి గొప్ప కళాకారుడు కావచ్చు వేరొక వ్యక్తి దేశానికే చక్రవర్తి కావచ్చు కారణాలు ఇక్కడేమి తెలియకపోతూ అది ప్రారంభం ఫలం గత జన్మంలో చేసినటువంటి పుణ్యఫల విశేషం చేత అటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళు వస్తూ ఉంటారు కానీ ఈశ్వరానుగ్రహం ఉంటే తప్ప మనిషి భక్తుడు కాలేడు ప్రారంధం కాదు ఈశ్వరానుగ్రహం ఉండాలి ప్రారంధంతో అవన్నీ సాధించవచ్చు కానీ భగవంతుని అనుగ్రహం ఉంటేనే మనిషి భక్తుడు అవుతాడు భగవత్ కృప ఉన్నప్పుడే మనిషిలో ఒక భక్తి అనేటువంటిది భగవత్ కృప లేకపోతే కదిలేందుకు అవకాశమే లేదు భక్తి ఎప్పుడైతే కదిలిందో భక్తి అనేది ఈశ్వర భావనే గనక ఈశ్వరుడు ఈశ్వర భావన వేరు కాదు గనక ఎవరిలోయితే ఆ భక్తి కదులుతుందో వాళ్లలో భగవద్భావన ఏర్పడింది భక్తి అంటే భగవద్భావన ఇంకేం లేదు ఈశ్వర భావనే భక్తి ఎప్పుడైతే భావన ఈశ్వర భావన మనసులోకి వచ్చిందో ఈశ్వరుడు ఈశ్వర భావన వేరు కాదు కనుక వాళ్ళ మనసులో ఈశ్వరుడు ఉన్నాడు అన్నారు కాబట్టి ఎవరి మనసులో అయితే భక్తి అనేటువంటిది పొడసూపుతుందో భక్తి భావన ఏర్పడుతుందో ఒక విత్తనాన్ని కనుక మనం భూమిలో నాటితే అది వీర్యవంతమై భూమి కూడా సారవంతంగా ఉన్నప్పుడు ఎట్లాగైతే మొలకలెత్తుతుందో మొలకలెత్తకుండా పోయేందుకు అవకాశం లేదు అట్లాగే ఇక్కడ కూడా ఎప్పుడైతే ఈశ్వర భావన హృదయంలో ఉంటుందో మనసులో ఉంటుందో అటువంటి వ్యక్తిలో తెలియకుండా కొన్ని పెళ్ళు బుక్తాయి అది ఏమిటంటే భగవద్భావన ఉంది గనక భగవత్ కార్యాలు చేయాలి అనేటువంటి ఒక ఉత్సాహం ఒక స్ఫూర్తి హృదయంలో నుంచి కదవుతుంది కాబట్టి భక్తి ఉంటేనే భక్తి కార్యాలు చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది భక్తి కార్యాలు చేయాలి అని ఎవడైతే అనుకుంటూ ఉన్నాడో అతని భావనలో ఈశ్వర భావనే ఉందని మనం తెలుసుకున్నాం గనక పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత ఆ కార్యాలని అద్భుతంగా చేసుకుంటూ పోతాడు అవి వేస్ట్ కావచ్చు సమిష్టిలో కావచ్చు ఇప్పుడు మనం చేసినటువంటి మొన్న ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమిష్టిలో మనం అందరం కలిసి చేసుకున్నవి అవన్నీ భగవత్ కార్యాలు సరేనా ఏ ఒక్కరిది కాదది కానీ అందరిది కానీ వ్యక్తిగతంగా నీవు ఒక జపం చేశావు ధ్యానం చేసుకున్నావు పూజ చేశావు ఆరాధన చేశావు లేదు స్వాధ్యాయం చేశావు సంకీర్తన చేశావు ఇవన్నీ వ్యక్తిగతంగా ఉన్నాయి వేస్టి కాబట్టి వ్యక్తిలో జరిగేటువంటి భక్తి కార్యాలు సమిష్టిలో జరిగేటువంటి భక్తి కార్యాలు వీటన్నిటికీ ఆంతర్యంలో ఈశ్వరుని యొక్క ప్రేరణ కృప ఉంటేనే ఇవి జరుగుతాయి కాబట్టి ఎక్కడెక్కడైతే భక్తి కార్యాలు జరుగుతూ ఉంటాయో అక్కడ ఈశ్వర భావనతోనే జరుగుతూ ఉన్నది కనుక ఈశ్వరుడు మన హృదయంలోనే ఉన్నాడు గనక భక్తి కార్యాలు చేసేటువంటి వాళ్ళు సమిష్టిలో గాని వేష్టిగా గాని వాళ్ళు ఎవరితో తాదాత్మ్యం చెందిన్నారు అంటే భగవంతుడితోనే తాదాత్మం చెందిన్నారు ఎందుకంటే భగవంతుడు లోపల కదిలిస్తుంటే విని కదులుతున్నాయి భగవత్ ప్రేరణ భగవత్ కృప ఎప్పుడైతే ఉందో భగవత్ ప్రేరణ కనుక వీళ్ళందరూ భగవంతుడితో సంబంధించిన వాళ్ళు అయి అందుకని భక్తులు తన్మయాహ తన్మయాహ నరద భక్తి సూత్రాల్లో ఒక సూత్రం ఇది తత్ అంటే ఆ పరమేశ్వరుడు తన్మయాహ ఆయనతో కలిసి ఉండేటువంటి వాళ్ళు ఆయనతో ఏకమై ఉండేటువంటి వాళ్ళు అది అక్కడ భగర్థం చేసుకోండి ఈశ్వరుడు ఈశ్వర భావన వేరు కాదు గనక మన మనసులో ఎప్పుడైతే ఈశ్వర భావన ఉందో ఈశ్వరుడు మన దగ్గర ఉన్నాడు కాబట్టి భక్తుడు ఎక్కడ ఉన్నాడని కాదు నిరంతరం ఈశ్వరుని యొక్క పాదాబ్జములు ఎందే ఉన్నాడు అని అర్థం చరణకమలాలు ఎందే ఉన్నాడు అని అర్థం ఎందుకని అతని మనసులో ఈశ్వర భావన ఉంది ఈశ్వర భావన ఈశ్వరుడు వేరుగారు గనక ఈశ్వరుడితో కలిసే ఉన్నాడు ఇది తన్మయా ఇలా తన్మయులైనటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు శ్రేష్ఠులు ముఖ్యులు భక్తాహ ఏకాంతినో ముఖ్యాహ ఇది సూత్రం భక్తాహ భక్తులు ఎవరైతే ఉన్నారో ఏకాంతినహ ముఖ్యాహ శ్రేష్ఠులు నారదరిచిన డెఫినేషన్ భక్తాహ ఏకాంతిని ముఖ్యాహ ఏకాంతిన కాబట్టి ఏకాంత భక్తులు ఎవరో వాళ్ళు శ్రేష్ఠులు అన్నారు ఎవరు ఏకాంత భక్తులు ఆ పదంలోనే ఉంది అందం ఏకాంత అంత అంటే చివర అంటే గమ్యం నువ్వు ఎక్కడి వరకు వెళ్తావండి అంటే గమ్యం అని అర్థం కాబట్టి మానవ జీవితానికి గమ్యం ఏమిటి ఆయనంటే వీళ్ళు ఏకాంత భక్తులు అంటే అంత చివర గమ్యం ఏదైతే ఉందో అది ఏకం అదే ఏకాంతిన అంతంలో ఒకే గమ్యం కలిగిన వాళ్ళు అర్థం చివరిలో వాళ్ళు పొందాలి అని అనుకునేటువంటిది ఒకే గమ్యం అది ఏమిటి పరమేశ్వరుడు భగవంతుడు అందువల్ల ఏకాంతిన భక్తాహ ఏకాంతినో ముఖ్యాహ అంటే వీళ్ళకేమిటి ఇప్పుడు నిన్న మనం చూసినట్టుగా వీళ్ళు భగవంతుని వాడుకోవాలనుకునేవాళ్ళు కాదు వేడుకోవాలనుకునేవాళ్ళు కారణం వాళ్ళు ఏదైతే పొందాలనుకుంటున్నారో గమ్యం అది ఏకం పరమేశ్వరుడే ఏకమేవ అద్వితీయం రెండవది కాదు రెండవ అవకాశం లేదు కాబట్టి ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి పరమేశ్వరుడు ప్రార్థిస్తే ఏవైనా లభ్యం కావచ్చు ఇవన్నీ నశించిపోయేటువంటివి వీటి ఎందుకు వాళ్లకు అనువక్తి లేదు అందువల్ల భక్తాహ ఏకాంతిలో ముఖ్యాహ ఆ ఏకాంత వాసులైనటువంటి భక్తులు ఎవరో వాళ్లు శ్రేష్ఠమైనటువంటి వాళ్ళు తన్మయులు తత్ ఆ పరమేశ్వరునితో ఏకమై జీవించేటువంటి వాళ్ళ తన్మయులు ఈ విధమైనటువంటి తన్మయ భక్తి తన్మయత్వం ఎవరిలో అయితే ఉంటుందో ఆ తన్మయత్వానికి సంబంధించిన లక్షణాలు కూడా కొన్ని బయటపడుతూ ఉంటాయి తేపేది ఎవడండి అంటే ఉపవాసం ఉండేవాడు అండి అని తేపేది ఎవడు అంటే భోంచేసినవాడు భోజనం చేసినవాడు త్రేపుతాడు భక్తుడైన వాడు తన్మయత్వం చెందుతాడు అర్థం ఇంకేం లేదు అర్థమవుతుంది తన్మయత్వం త్రేపడం ఏదైతే ఉందో ప్లీజ్ అదొక లక్షణం కనపడతా ఉంది మనకు దాని వెనక కారణం ఉంది అందుకని ఎవడైనా మనతో మాట్లాడుతుండే అన్నాడు అనుకోండి ఏం తినొచ్చారు ఏంటి రోజు అంటాం మనం అంటే ఆ కారణం చూస్తున్నాం అనమాట ఇది కార్యం త్రేపడమనేటువంటిది కార్యం ఎప్పుడైతే మనిషి త్రేపాడో కారణాన్ని వెతుకుతూ ఓహో ఏదో బాగా షట సోపేతమైనటువంటి భోజనాలు భోంచేసి వచ్చాడు అందువల్లనే త్రేపుతూ ఉన్నాడు అని అనుకుంటాం అది కార్యం కాబట్టి ఎప్పుడైతే కారణం ఉందో కార్యం వస్తుంది భోజనం చేసినటువంటి వాడు తృప్తిగా త్రేపుతూ ఉన్నాడు భక్తి కలిగినటువంటి వాడు తమ్మయత్వం చెంది ఉన్నాడు ఆ తన్మయత్వానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి తృప్తిగా భోంచేసినప్పుడు ఎట్లాగైతే త్రేపడం జరుగుతూ ఉందో అట్లాగే తన్మయత్వం పరమేశ్వరుడితో ఈశ్వర భావన మిళితమైపోయి ఎవడైతే తన్మయత్వం ఎక్స్టసి డివైన్ ఎక్స్టసి ఎక్స్టటిక్ బ్లిస్ ఆనందంలో ఎవడైతే ఉన్నాడో అటువంటి వాటిలో కొన్ని లక్షణాలు కంఠావరోధ నీకు భాగవతంలో ప్రహ్లాదుని చూస్తూ ఉంటే అడుగడుకు కనపడుతుంది మనకు కంఠావరోధ రోమంచుభి ఇదేంటిది మాట్లాడుతూ ఉంటే కంఠం గద్గదం అయిపోవడం చాలామందికి అవుతుంది కంఠం గద్గదం వేదిక మీద మాట్లాడమంటే చాలామంది గద్గదం అవుతుంది మాట్లాడలేకపోతారు భయం కావచ్చు కారణం రోమంచ గగురుపాటు భయంతో కూడా అశ్రుభిహే కన్నీళ్లు దుఃఖంతో కూడా రావచ్చు ఆస్తులు పోస్తే రావచ్చు ఎవరైనా చనిపోతే రావచ్చు మనకు అనారోగ్యంగా ఉంటే రావచ్చు కన్నీళ్లు కన్నీళ్లు వచ్చినంత మాత్రాన భక్తుడు కాదు కంఠం గద్గదమైనంత మాత్రాన భక్తుడు కాదు రోమాంచం గగుర్పాటు జరిగినంత మాత్రాన భక్తుడు కాదు కానీ వాడు భక్తుడు కనుక తన్మయుడయి ఉంటే వాడికి ఇవి కనపడతాయి తన్మయుడైనటువంటి భక్తులు ఇవి కనపడతాయి కానీ ఇవి కనిపించేటువంటి వాళ్ళంతా అలా అనుకోవడానికి మన అవకాశం లేదు కారణాలు వేరుగా ఉండొచ్చు కనుక ఎవరైతే ఈశ్వర భావనతో తన్మయులై ఏకాంత భక్తులై పరమేశ్వరుడి హృదయంలో ధరించుండారో భరించుండారో నిత్యోత్సవంలో ఉగిసలాడుతూ ఉందో వాళ్ళ హృదయం అటువంటి వాళ్ళల్లో ఈ తన్మయత్వం వల్ల కలిగేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవి బహిర్గతం అవుతాయి ఇది మహాభక్తుల్లో మనం చూస్తాం వాళ్ళకి ఎప్పుడూ ఉంటాయి చైతన్య మహాప్రభువుకి అటు ఆకాశాన్ని చూస్తే ఆయన కళ్ళమణి నీళ్లు గారి మనం ఎప్పుడూ ఆకాశాన్ని చూస్తాం కా మనకి ఏదో ఒక దివ్యమైనటువంటి భావం బోధించినప్పుడు రావచ్చు మీకు నాకు కానీ వాళ్ళకి ఎప్పుడూ వస్తాయి ఆకాశాన్ని చూస్తే నీళ్ళు చూస్తే ఓ నా నీల నీలమేఘ్యాముడు కదా ఆ కృష్ణుడు కన్నీళ్లు పెట్టుకునేటువంటి సన్నివేశాలు ఉన్నాయి అంటే ఆలంబనంగా ఉంది భావాలంబనం అంటారు దాని శాస్త్రంలో మన భావానికి ఒక ఆలంబనం దాన్ని చూసినప్పుడు తమల వృక్షాన్ని చూచినప్పుడు వాళ్ళ కృష్ణుడికి జ్ఞాపకం వచ్చాడు భావాలంబనం ఆలంబనం అంటే ఆధారం భావానికి ఆధారం భక్తి భావానికి ఆధారం అర్థమవుతుంది కాబట్టి ఎప్పుడైతే తన్మయత్వం జరుగుతుందో కొన్ని లక్షణాలు కూడా బయటపడతాయి అవి మంగళకరమైనటువంటి లక్షణాలు ప్రపంచాన్ని గురించి ఏడ్చేవాళ్ళు ఎవరైనా ఉంటారేమో గాని ఏ ఆలయానికి వెళ్ళినా గుడి గంటలు వినపడతాయేమో కానీ ఏ భగవాన్ లేకపోతే నేను జీవించలేను అనేటువంటి ఆర్తితో భగవంతుడి దగ్గర కన్నీళ్లు పెట్టుకోగలిగేటువంటి వాళ్ళు సామాన్యుల అది అందరికి కూడా రావు కోరుకుంటే వచ్చేవి కావు అవి ఏడవడం ఎవరికీ చేతగా కాదు కానీ అర్జునుడు ఏడ్చినప్పుడు విషాదాలు అందరికీ ఉన్నాయి మనకు లేవ విషాదాలు ఎన్ని చూడలేదు చిన్నప్పటి నుంచి ఎంతమందిని పోగొట్టుకోలేదు కానీ అర్జునుడు ఏడ్చినప్పుడు ఆ విషాదం యోగమైపోయింది మనం ఏడుపులు ఏడున్నాయి మన విషాదాలు యోగం అనలేదు అర్జున విషాద యోగం అర్జునుడు ఏడిస్తే యోగమైంది ఎందుకో తెలుసా భగవంతుడిని ముందు పెట్టుకుని ఏడ్చాడు గనక మనం సంసారాన్ని ముందు పెట్టుకుని ఏడుస్తాం ధనాన్ని ముందు పెట్టుకొని ఏడుస్తాం శరీరాన్ని ముందు పెట్టుకొని ఏడుస్తాం ఇవన్నీ బాగుండాలని కాదు భగవంతుడి ముందు ఏడిచాడు గనక అర్జునుడి విలాపం అర్జునుడి విషాదం యోగంగా మారింది అర్జును విషాద యోగ కాబట్టి కంఠావరోధ రోమాంచ అశ్రుభి ఇవేవైతే ఇవన్నీ కూడా ఆ పారవశ్యమైనటువంటి భక్తిలో అసంకల్పితంగా ఏ అనాలోచితంగా అసలు ఆలోచనే లేకుండా తమంతట తాము ఒక సముద్రంలోంచి కెరటాలు పైకి లేచినట్టుగా ఆ భక్తి భావంలో పెళ్ళు పికేట పారవశ్యము ఈ లక్షణాలుగా కనపడతాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత భక్తిని గురించి విన్న తర్వాత నిన్న సర్వమున్న అతని దివ్య కళామయ మనసు విష్ణునందు చేర్చి తార అడవి నుండు మీరుడి సాచారాగ్రణి అంతవరకు వచ్చిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు హే భగవాన్ ఆ దివ్యమైనటువంటి పారవశ్యాన్ని నాకు ఇవ్వు నేను ఏకాంత భక్తుడయ్యేటట్లుగా ఆశీర్వదించు నీ కృప ఉంటే నేను తన్మయుడిని అవుతాను నేను తన్మయుడైనప్పుడు అటువంటి పారవశ్యం నాలో కదులుతుంది అటువంటి దివ్య పారవశ్యం నాకు అనుగ్రహించు అని కులశేఖర్ ఆవార్లు శ్లోకంలో ప్రార్థిస్తుంది సరోము కంటేన స్వరగద్గదేన నయనేన ఉద్గీర్ణ బాష్పాంబున్నా నిత్యం తశ్చరవిందయుగల ధ్యానామృతస్వాదినా అస్మాకం సరసీరుక్ష సత్యత జీవిత ఈ విధమైనటువంటి జీవితం ఎల్లప్పుడూ సతతం నిరంతరం ఇట్లా ఉండేటువంటి జీవితాన్ని మాకు ప్రసాదించు సంబద్యం ఎటువంటి జీవితం అయ్యేదిత్ర ఇదిగో రెండు చేతులు అటు కలిపి భగవంతుడి దగ్గర ఇలా ప్రార్థిస్తూ నిలబడ్డా అంజలినా బద్దేనా రెండు చేతులు మనకున్నాయి రెండింటినీ ఏకం చేయడం మొదట రెండు తర్వాత నాలుగు తర్వాత నలభై ఎప్పుడు ఇట్లాగే ఉంటుంది ద్వైతం కదా పెళ్లి చేస్తే అంతకుముందు ఒకడే బెండకాయ పెళ్లి చేస్తే చిక్కుడుగా ఆ తర్వాత దొండకాయ కాబట్టి రెండు ఉండేట్లు కలిగిన తర్వాత ఆరు అవుతాయి మన వాళ్ళు వచ్చిన తర్వాత యాభై అవుతాయి అది వేరే విషయం ఇలా విస్తృతం చేసుకుని పోకటి పోవడం ద్వైతాన్ని ఏకం చేయడం అంజలి అది తమాషా నమస్కరించడం పరమేశ్వరుడికి దిస్ ఇస్ అంజలి అంజలి సరేనా రెండింటిని కలపడం రెండు చేతుల్ని ఏకం చేయడం అంటే నాకు రెండు అవసరం లేదు ఈ ప్రపంచంలో ఒక్కడవే కావాలి అది అంజలిలో ఉండేది లేకపోతే నమహానచ్చు నాదేమి లేదని కాదు కోరుతూ ఉన్నది అందువల్ల అంజలి నాకు రెండు వస్తువు అవసరం లేదు కాబట్టి నేను వాడుకోవడానికి ప్రార్థించేవాడిని కాదు వేడుకునేటువంటి ప్రార్థన నాది నిన్ను చూసినట్టుగా కాబట్టి బద్దేన అంజలి ఆయన దగ్గర శరమ వంచి నమస్కరించాలి అది స్వామిజీ మనం అంత తేలికైన పని కాదు తల వంచడం అనేది అందరు చేయలేదు భగవంతుడి దగ్గర తల వంచడానికి అంటే ఎవరు లేనప్పుడు మన కష్టాలు వచ్చినప్పుడు వంచొచ్చు వేరే విషయం మనం దారిలో పోతున్నాం ఒక రథోత్సవం వచ్చింది అనుకుంటే ఎదురుగా అప్పుడు ఆలోచన చేస్తాడు ఎవరుండీ తమాష భగవంతుడికి నమస్కరించడానికి కూడా అహంకారం వచ్చి అడ్డుపడుతుంది ఏంబో నేమనుకుంటారు నేను చాలా గొప్పవాడిని కాబట్టి అహంకారం ఉంటే కనీసం పరమేశ్వరుడికి రెండు చేతులు నమస్కరించడం కూడా చేత కాదు మనిషికి కాబట్టి అహంకారం సంపూర్ణంగా పోవాలి అది నమహ నమస్కారంలోనే అది మా అనేటువంటిది నా లేదు అనేటువంటిది నాదనేది ఈ ప్రపంచంలో లేదు కనుక బద్దేనా అంజలి శిరస్సు వంచి ఏ పరమేశ్వర ఎప్పుడు నీ దగ్గర నేను అంజలి పట్టేది ఎప్పుడు అంజలి పట్టే ఉన్నాడు అతను చెప్పే సతతం ఆ సతతం అన్నిటికీ వర్తిస్తుంది అన్వయం చేసుకోవాలి చివరి చరణంలో సరసీరుహాక్ష పుండరీకాక్ష సతం ఎల్లప్పుడు సతతం బద్దేనా అది సతతం నతేన శిరస ఇట్లా అన్వయం చేసుకుంటూ రావాలి ఎల్లప్పుడూ నేను నమస్కరించుకుంటూ ఉండాలి సాధ్యం ఎల్లప్పుడు ఇలా అంజలి పట్టుకొని ఎట్లా ఉంటాడు ఉంటాడు భక్తులు అది వేరే విషయం అనుకోండి ఇప్పుడు ఎట్లా ఉంటాడు వాడు భోజనం చేయాలి కనీసం చేతులు రెండు కలపడాలంటే శక్తి కావాలి శక్తి కావాలంటే వాడు భోజనం చేయాలి స్నానం చేయాలి స్నానం చేయకుండా వాడు చేస్తాడు అంజలి ఎట్లా సమర్పిస్తాడు ఏంటో తెలుసా అప్పుడు అంజలి బట్టలేడు నమస్కరించలేడు నమస్కరించే భావనను కలిగి ఉంటాడు దాట్ ఇస్ దే భావన ఇది ప్రధానమైన విషయం వాడి మనసులో నమస్కార భావం అండర్స్టాండ్ కాబట్టి స్నానం చేస్తూ ఉండేలా నీళ్లు పోసుకుంటూ ఉంటాడు కానీ వాడి మనసులో మాత్రం పరమేశ్వరుడికి నమస్కరించినట్లే ఉంటుంది వందన భక్తి వందనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ప్రహ్లాదుడు చెప్పినటువంటి తొమ్మిది నవవిధ భక్తులు ఏవైతే ఉన్నాయో వాటిలో వందన భక్తి పరమేశ్వరుడికి నమస్కరించడం బద్దేనా అంజలినా నత శిరస గాత్రైహి సరోమోద్గమై బాగా గగురుపాటు జరిగినటువంటి అవయవాలు ఇది రోమాంచమవుతూ ఉండడం కాబట్టి అవయవాలు అంతా గగురుపాటు చెందుతున్నాయి అనేటప్పటికి కంటేన స్వర గద్గదేనా స్వరగద్గదేనా కంటేన సతతం అది ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి దివ్యమైన భావాలు చెప్పేటప్పుడు మన కంఠం కూడా గద్గదం అవుతుంది కానీ ఎప్పుడు కాదు అంత జ్ఞానంలో ఉన్న రవణ మహర్షి ఒకసారి రవణ మహర్షి ఉండేటప్పుడు ప్రారంభ దర్శదు చిన్న ఒక కుటీరంలాగా ఉండింది రవణ మహర్షి ఉండేవాడు కొంతమంది భక్తులు ఉండేవారు ఒకరోజు అరుణాచలంలో తిరువనామలై జ్యోతిర్లింగం కనుక ఆ శివాలయానికి వెళ్ళేవాళ్ళు వెళ్ళి సాయంత్రం వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళు జ్యోతిర్లింగ దర్శనం అక్కడ ఏదో పురాణం జరుగుతూ ఉండింది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది ఆసక్తికరంగా ఏదో ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఉపన్యాసం నడుస్తుంటే ప్రవచనం దీనికోసం రాకపోయినా కూడా స్వామిని దర్శనం కోసం వచ్చి ఏదో వింటామని కూర్చొని ఉత్సాహంతో మొత్తం ఉపన్యాసం అంతా అవినీసిన పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మనకు కూడా తెలుసు ఇక్కడ కూడా అట్లాగే అక్కడ చాలా ఆసక్తికరంగా జరుగుతూ ఉంటే వీళ్ళంతా కూర్చొని విన్నారు ఎనిమిది అయిపోయింది అప్పుడు అనుకున్నారు రరేరే మనం వెళ్ళి హరితి ఇవ్వాలి అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి ఆశ్రమంలో పెట్టుకుని వచ్చేసేమి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు మహర్షి ఒక్కడే కూర్చొని ఉన్నాడు కాస్త భయపడుతూ వెళ్ళారు ఆయన ఏమంటాడు వీళ్ళకే భయం అనేవాళ్ళని ఎవరు భయపడరు ఏమన్నాడు కనుక భయం భగవాన్ మేము ఆలస్యంగా వచ్చాము అంటే ఆయన చూస్తున్నాడు ఎట్లా ఎందుకంటే అక్కడి నుంచి బయలుదేరే ముందుగా ఈరోజు అక్కడ ఎవరు పురాణం చెబుతూ ఉన్నారు చాలా ఆసక్తికరంగా ఉంది కూర్చొని వింటూ ఉన్నాము మహర్షి చూడండి రమణ మహర్షి అప్పుడు అలా చూసి పురాణమా ఏం పురాణం అది అన్న పెరియపురాణం అంటే తమిళంలో పెరియపురాణం ఆళ్వార్లు నాయనార్లు వాళ్ళకి సంబంధించినటువంటి చరిత్ర ఇప్పుడు మన చంద్రబాగ ఉంది అట్లాంటి గ్రంథం పెరి పురాణం ఈ పెరియపురాణం అటు చెబుతూ ఉన్నారు వింటున్నాను వాళ్ళు చూస్తూ ఉండారు నిలబడి మహర్షి వాళ్ళని చూస్తూ ఉన్నాడట ఆయన జీవితరిత్రలో ఉంది కళ్ళలో నీళ్లు గారు ఎవరికి రవణ మహర్షి మహర్షి వీళ్ళు పోయి జ్యోతిర్లింగం దర్శనం చేసుకుని వచ్చారే ఆ జ్యోతిర్లింగమే ఇక్కడ కదలతా ఉండేది రవణ మహర్షి చిన్న విషయం కాదు అది సాక్షాత్ దక్షిణామూర్తిగా భావిస్తాం అటువంటి వాడు కళ్ళల్లో నీళ్లు ఏకమేవో అద్వితీయం బ్రహ్మ అనేటువంటి అనుభూతి దివ్యం కలిగినటువంటి వాడు నిత్యం కలిగినటువంటి వాడు అద్వైతానుభూతిలో ఉండేటువంటి మహాత్ముడికి ఈ కన్నీళ్ళు ఏంటండి వీళ్ళు అనుకున్నారు వీళ్ళు చూడండి గుడిలో దేవుడు గుడి మీద కోతులు వీళ్ళకి అనిపిస్తుంది మనం ఆలస్యంగా వచ్చామని ఫీల్ అయ్యాడేష కానీ కూడా ఉండాలి అది తమాష అప్పుడు మహా భగవాన్ క్షమించండి ఇక మీద మేము ఆలస్యంగ రాము అని అంటే మహర్షి అంటాడు మీ విషయం కాదు లేంటరా ఎందుకని మీ విషయం కాదు నాయన ఈ పురాణాలు ప్రవచనాలు చెప్తారే చూడుతా మహర్షి అవును మహర్షి ఈ పురాణాలు ప్రవచనాలు ఈ ఉపన్యాసాలు చెప్తారే వీళ్ళకి గుండె లేకపోతే బండరా వీళ్ళకి హృదయం అని ఇదేంటండి వాళ్ళు ఎలా చెబుతారా నాకు శ్రతమే కాదు మీరు పెరియపురాణం అనగానే నాకు కళ్ళమీళ్ళు వచ్చేస్తున్నాయి తట్టుకోలేకపోతున్నా చూడండి వాళ్ళు గంటల గంటలు మాట్లాడతారా శృతి మందిరంలో వినేవాళ్ళు వింటుంటారు చెప్పి వాళ్ళు చెప్తుంటారు లేచిపోతారా లడ్డు తీసుకొని అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ పెరియపురాణం అనేటువంటి మాట వినపడేటప్పటికి మా ఆత్మృకీయానికి ఆ భక్తుల యొక్క దివ్యగా చూడండి అంత జ్ఞానంలో ఉండేవాడిని కదిలించేసి సాక్షాత్తు పరమేశ్వర స్వరూపంగా అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానంలో ఉండేటువంటి రవణ మహర్షిని కూడా కదిలించగలిగింది అది భక్తి తన్మయత్వ భక్తి అంటే చిన్న విషయం కాదది అందువల్ల భక్తాహా ఏకాంతిలో ముఖ్య ఇది వస్తుంది కానీ కంటేన స్వరగద్గదేనా స్వరగద్గదేన గద్గదైనటువంటి స్వరం అంటే స్వరభంగం అందువల్ల పాడుతూ ఉన్న శృతిపోద్ది వాళ్ళకి ఎందుకంటే స్వరభంగం స్వరగద్గదేన కంఠేనా సతతం ఇప్పుడు అర్థమవుతుంది అంజలి సమర్పిస్తూ పరమేశ్వరి దగ్గర నిరంతరం శిరస్సు వంచి అవయవాలు గగుర్పాటు చెందుతూ ఉంటే స్వరగద్గదేనా కంఠేనా కంఠం గద్గదవుతూ ఉంటే నయనేన ఉద్గీర్ణ బాష్పాంబున నయనేన ఉద్గీర్ణ బాష్పాంబున నయనేన ఈ కళల్లో ఎట్లా ఉందంటే ఉద్గీర్ణ బహిర్గతం అయ్యేటువంటి బయటపడేటువంటి బాష్పాంబున చేసారా పెళ్లికి వస్తూ ఆ కళ్ళల్లో ఎప్పుడు నీళ్లు గారుతూ అశ్రుభిహి ఇదే కంఠావరోధ రోమాంచ అశ్రుభిహి సో నయనేన ఉద్గీర్ణ బాష్పాంబున కాబట్టి ఎప్పుడూ హే భగవాన్ నీ యొక్క ఆరాధనలో నీ యొక్క సేవలో నా కళ్ళెంబడలా నీళ్లు నీళ్లు గారడం ఏంటి నీళ్లుగారడం ఆనందాశ్రములు నిరంతరం ఆనందాశ్రములు స్రవిస్తూ ఉంటే నిత్యం త్వశ్చరణారవింద యుగల నిత్యం ఎల్లప్పుడు కూడాను త్వశ్చరణారవింద యుగల నీ యొక్క పాద పద్మాల ద్వయం పాద పద్మద్వయం యుగల కాబట్టి నీ రెండు పాద పద్మాలని ధ్యానామృత ఆస్వాదినం అది త్వశరణారవింద యుగల ధ్యాన ఎక్కడ తీసుకోవాలి కాబట్టి నీ యొక్క పాద ఏవైతే ఉన్నాయో నీ పాద జంటని నీ చరణ కమలాల్ని రెండింటినీ కూడాను ధ్యానించేటువంటి సమయంలో ఆ ధ్యానం యొక్క అమృతాన్ని ఆస్వాదిన నిరంతరం సతతం కాబట్టి ఆ పాదపద్మ ధ్యానామృతాన్ని నిరంతరం పానం చేస్తూ అస్మాకం మేము సరసిరువాక్ష ఏ పుండరీకాక్ష ఎందుకని ఆయన యొక్క నేత్రాలు పద్మనయనాలు ఎందుకంటే జ్ఞానం జ్ఞానం కలిగినటువంటి దృష్టి గనక సతతం సంపద్యతాం జీవితం అస్మాకం సతతం మాకు అస్మాకం సతతం ఎల్లప్పుడు కూడాను ఈ విధమైనటువంటి జీవితం సంపద్యతాం ఈ విధమైనటువంటి జీవితాన్ని మాకు ప్రసాదించు కాబట్టి నిరంతరం మేము ఏం చేస్తూ ఉండాలి ఏం చేయని అవసరంలే హే భగవాన్ మాకు గనక తన్మయత్వ భక్తి ఉంటే మా దగ్గర ఈ లక్షణాలన్నీ కనిపిస్తూ ఉండాలి గనక ఆ భక్తి అనేది ఆంతర్యంలో ఉంది ఈశ్వర భావన కాని ఇవన్నీ వ్యక్తం అవుతున్నాయి కాబట్టి ఈ లక్షణాలన్నీ ఉంటే ఆ భక్తి మాకు ఉన్నట్లే కాబట్టి ఈ లక్షణాలన్నీ మాకు కావాలి అంటే దాని అర్థం ఏంటి ఇటువంటి లక్షణాలు బయటపడడానికి బహిర్గతం కావడానికి ఆధారమైనటువంటి కారణమైనటువంటి తన్మయ భక్తి ఏకాంత భక్తి మాకు నిరంతరం ఉండేటట్టుగా ఆశీర్వదించు హే పుండరీకాక్ష అంటే నువ్వు చల్లగా మమ్మల్ని చూడు అది పుండరీకాక్ష పద్మనైనా కమలనైనా కమలలోచన కనుక నీవు జ్ఞానపూరితమైనటువంటి దృష్టి కనుక నీ ఆశీర్వాదం గనక మాకుంటే నీ కృపావీక్షణం మా మీద పడాలి పుండరీకాక్ష సతం సంపద్యతాం జీవితం ఇటువంటి జీవితాన్ని మాకు ప్రసాదించు ప్రారంవశాత్తు ధనికులుగా ఉండవచ్చు మాకు అవసరం లేదు ధనం కలిగిన వాళ్ళు ఉండవచ్చు మాకు అవసరం లేదు చక్రవర్తులు కావచ్చు మాకు అవసరం లేదు పేరు ప్రఖ్యాతులు ఉండవచ్చు మాకు అవసరం లేదు కళాకారులుగా ఉండవచ్చు మాకు అవసరం లేదు మాకు కావలసిన జీవితం ఇది సతతం జీవితం సంపద్యతాం ఈ విధమైనటువంటి జీవితాన్ని మాకు నిరంతరం కూడాను ప్రసాదించు అర్థమవుతుంది కాబట్టి నువ్వు అలా చూస్తే మేము నిన్నే చూస్తాం హ్యాపీ కావాల్సి అందువల్ల నయనైనా ఇంపార్టెంట్ ఉద్గీర్ణ బాష్పాంబున వాళ్ల కళ్ళల్లో నీళ్లు కారుతూ ఉన్నాయి ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా పరమేశ్వరుని పాదాలు ఆ కళ్ళలో చేరిపోయినాయి అద్భుత యొక్క సినవ జగదీశ్వరుడు జగన్నాథుడు జగన్నాథుని యొక్క పాద పద్మాల నుండి గంగాదేవి గదిలిచ్చింది పరమ పవిత్రమైనటువంటి గంగా అక్కడి నుంచి గదిలిచ్చిందా అర్థమవుతుంది అలా వెళ్ళి శంభుని శరంభు ఈశ్వరు యొక్క శిరస్సు మీద చేరిపోయింది పరమ పవిత్రమైనటువంటి గంగ కాని ఇది కూడా అశ్రుధార అర్థమవుతుంది పరమేశ్వరుని యొక్క పాదాల నుంచి గంగ కదిలితే పరమేశ్వరుడు యొక్క రెండు పాదాలు ఎక్కడున్నాయో తెలిసేప్పుడు చరణారవింద యుగల ధ్యానామృత ఆస్వాదిన ఇక్కడున్నాయి నా కళ్ళల్లో ఉన్నాయి ఈ సైడ్ ఒక పాదం ఉంది ఈ సైడ్ ఒక పాదం ఉంది ఇంతే ఇక్కడున్నాయి కళ్ళ ఏమిటి వైకుంఠంలో ఉండేవాడు వచ్చి వాళ్ళ కళ్ళల్లో చేరిపోయాడు భక్తుల యొక్క కళ్ళల్లో చేరిపోయాడు ఎందుకని చేరాడు నువ్వు గంగలెందుకు స్నానం చేస్తావు పవిత్రమని జలపాతం ఎందుకు చేస్తాయి కాబట్టి జలపాతాలు ఎక్కడికన్నా మనం వెళతాం పైనుంచి నీళ్లు పడుతూ ఉంటాయి చాలా ఆనందంగా స్నానం చేస్తాం కాబట్టి జలపాతంలో మనం స్నానం చేస్తాం మన ఆనంద అశ్రుపాతం ఆనంద జలపాతం ఏదైతే ఉందో దాంట్లో పరమేశ్వరుడు స్నానం చేయడానికి వస్తాడు అంతే ఇంకేమీ లేదు ఆయన్ని స్నానం చేసేది ఇక్కడే కన్నీళ్లతోనే ఆయన్ని స్నానం చేయించేది కాబట్టి పరమేశ్వరుడు ఎక్కడో లేడు వాళ్ల కళ్ళల్లో చేరిపోయాడు లేకపోతే అక్కడి నుంచి ఆ స్పందన రాదు దేనికోసమేనా ఏడవచ్చు కన్నీళ్లు గార్చచ్చు కానీ పరమేశ్వరుడి కోసం కన్నీళ్లు గార్చడం అనేటువంటిది సాధ్యం కాదు వాళ్ల కళ్ళల్లో పరమేశ్వరుడు చేరిపాడు అంటే ఏంటి మరొకరు చేరడానికి అవకాశం లేకుండా ఉంది ఆ కళ్ళల్లో అది ఏడ అప్పుడే పరమేశ్వరుడు చేరతాడు ఆ కళ్ళల్లోకి ఇంకోరు ప్రవేశించలేరు సార్ ప్రవేశం లేదు కిలో నో అడ్మిషన్ ఎందుకని పరమజీవన్నీ చూస్తున్నాడు కదా భక్తుడు వాటన్నింటిలో తన కృష్ణునే భక్తుడు చూచేది వాటన్నింటిలో తన రాముడినే భక్తుడు చూచేది వాటన్నింటిలో పరమశివుడినే భక్తుడు చూచేది ఆయన నేత్రాలకి పరమేశ్వరుడు తప్ప రెండవది గోచరించే అవకాశం లేదు కనుక ఇంకొకరు ఎంటర్ కాలేరు కళ్ళల్లోకి ఎందుకని ఆల్రెడీ చనిపోయినాడు పరమేశ్వరుడు నేను కూర్చొని కూర్చొలో మళ్ళీ ఇంకో రోజు కూర్చోలేరు నేను కూర్చొని ఉన్నాను కనుక ఈ కళ్ళల్లో కేవలం పరమేశ్వరుడిని చూచేటువంటి కళ్ళు అవి ఇంకొకరు చేరలేరు ఆ కళ్ళల్లోకి పోవడానికి ఇంకొకరి ప్రవేశం లేదు ఇతరుల విషయం అట్లా నిద్రకు కూడా లేదు అది కూడా నిరీక్షిస్తా ఉంది నిద్ర ఎంటర్ కాలేపోతుంది ఆ కళ్ళల్లోకి ఎందుకని పరమేశ్వరుడు జరిపోయినాడు ఆ కళ్ళల్లో అవి బల్బుల్లాగా వెలుగుతూ ఉంటాయి ఆ కళ్ళు వాటిలో మత్తులు చూడలేం నిద్ర మత్తును చూడలేం మనం ఒకవేళ ఆ కళ్ళల్లో చూస్తే దివ్యమైన పారవశ్యాన్ని చూస్తాం అది తన్మయా తన్మయలేనిటువంటి భక్తుల్లో మనకు అది కనపడుతూ ఉంటది తన్మయత్వం అంతేగాని నిద్రమత్తు కాదు ఆ కళ్ళకు నిద్ర మత్తు లేదు ఎందుకని నిద్ర భయపడతా ఉంది ఎంట్ర కావడానికి కాబట్టి కేవలం నిరంతరం సతతం పరమేశ్వరుని వీక్షించేటువంటి నేత్రాలవన్నీ కాబట్టి గంగాదేవి వాళ్ళ దగ్గర నుంచి కదిలి వచ్చి వాళ్ళ దగ్గరకు పోతే కేశవుడి దగ్గర నుంచి కదిలిచ్చి శివుడి దగ్గరకు పోతే ఆ శివుడు కేశవుడు భక్తుని భక్తుని దగ్గర కదిలి వస్తూ ఉండాలి గంగ వాళ్ళ దగ్గర నుంచి కదిలింది వాళ్ళ దగ్గరకు పోయింది కాదు పరమేశ్వరుడు కదిలిస్తూ ఉన్నాడు ఎందుకని నీ ఆనంద బాష్పాల్లో నేను అభిషేకం కావాలి నాకు భక్తుని యొక్క ఆనందాశ్రమంలో పరమేశ్వరుడు స్నానం చేస్తూ ఉండడు ఇది తన్మయత్వమైనటువంటి భక్తి కలిగినటువంటి వాళ్ళలో కనిపించేటువంటి లక్షణాలు హే నారాయణ ఇటువంటి దివ్యమైనటువంటి భక్తిని ఇటువంటి పారవశ్యమైనటువంటి భక్తిని నాకు ఎప్పుడూ ప్రసాదిస్తాం ఇటువంటిది ఇటువంటి జీవితం కావాలి నాకు మరొక విధమైన జీవితం కాదు ఈ జీవితాన్ని సతతం సంపద ఇదే నాకు నిరంతరం కూడా నువ్వు ప్రసాదించాలి ఇదొక్కటే కోరుకుంటూ మరొకటి కాదు హే గోపాలే కృపాజలనిధే హే సింధు కన్యాపతే జేంద్ర కరుణాపరీణ హధవ హే రామానుజ హే జగత్రయ గురో హే పుండరీ క్షమ్మీ జనన్నాథ పాలయ్య పరం జనామి నం వినా ఇప్పుడు ఇన్ని ఇన్ని పిలుస్తున్నాడు చూడండి హే గోపాలక హే కృపా జలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంత అన్ని పేర్లే నామాలు విష్ణు సహస్రనామాలు ఎట్లాగైతే వెయ్యి ఉన్నాయో ఇక్కడ కొన్ని ఉన్నాయి ఎక్కడైనా సరే దీంట్లో ఏం కోరుతున్నాడు చూడండి ఇన్ని పిలుస్తున్నాడు అరే ఇన్ని పేర్లతో పిలుస్తూ ఉన్నాడే ఏం అవసరము ఏం అవసరాలు తీర్చాలి ఏం అవసరంలే స్వామి విన పరం జానామి నా ఓ నువ్వు తప్ప నాకు రెండవ తెలియని తెలియదు స్వామి విన నిన్ను నిన్ను కాకుండా అహం పరం జానా మిన్నా రెండవ తెలీదు నాకు నాకు నువ్వే కావాలా చూచారా వాడుకోవడం అది వేడుకోవడం అంటే ఇది చూడండి ఎన్ని వేడుకుంటున్నాడు చూడండి మనమైతే ఒక్కొక్క మాటకి ఒక్కొక్కటి అడుగుతాం హే గోపాలక భూములు హే కృపా జలనిదే డబ్బులు అని చెప్తాం అన్నిటికీ తగిలిస్తాం ఎక్కడా లేదు నువ్వు తప్ప రెండవది నాకు అవసరం లేని లేదు అటువంటిది నాకు ఇవ్వు కాబట్టి హే గోపాలక గోపాలక గోపాలక అంటే గవాం పాలక గోపాలక గోవుల్ని పాలించేటువంటి వాడు గనక గోపాలుడు ఇది శ్రీకృష్ణుడు గోపాలక సాధారణంగా మనం మీకు మన చెప్పాను నేను గో అంటే భూమ్యాహ భూమ్యాహ గో భూమ్యాహ పాలక గోపాలక ఈ భూమిని పరిపాలించేటువంటి వాడు అని అర్థం భూమిని పరిపాలించేవాడేవాడు భూనాథుడే భూపతి ఎవరు పరమేశ్వరుడు జగన్నాథుడు జగత్తును పరిపాలించేటువంటి వాడు జగన్నాథుడు కనుక గోపాలక అంటే గోవును వాడు అనేటువంటి ఒక అర్థం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జీవితాన్ని చూస్తే గోపాలక భూమ్యాహ గో భూమ్యాహ పాలకహ కాబట్టి ఈ భూమిని అంతా కూడా పరిపాలించేటువంటి వాడు ఈశ్వరుడు పరమేశ్వరుడు కాబట్టి గో అంటే పశువు గో అంటే దేహం అని కూడా అర్థం అందువల్ల పశు శబ్దార్థం పశు అంటే గోవు ఈ దేహాన్ని కూడా గో అంటాం అందువల్ల గోపతి అన్నప్పుడు గోవులకు పతి ఒక విధంగా పశుపతి పశుపతి కాబట్టి ఈ దేహానికి పతి పరమేశ్వరుడు గతిర్భర్త ప్రభు సాక్షి పరమేశ్వరుడు ఎందుకంటే మన రుద్రంలో కూడా రుద్రాయ నమస్తాయ అరుణాయ నమా పశుపతి నమాయంగతి అంటే సుఖానికి తీసుకెళ్లేవాడు మనం నిత్య సుఖం వైపు మనం నడిపించేటువంటి వాడు అర్థం సుఖం గమయతి అంటే గమయతి బ్రహ్మ గమయతి అన్నాం కదా అక్కడ అట్లాగే ఇక్కడ కూడాను పశుపత ఏచ అది ఇక్కడ కనెక్షన్ శంగా శం అంటే సుఖం గా అంటే గమయతి మనని సుఖం వైపు నడిపించేటువంటి వాడు నిత్య సఖ సుఖం వైపు నడిపించేటువంటి వాడు ఆయన పశుపతి పశుపతి అంటే దాన్ని కాపాడేవాడు కూడా తానే ఇప్పుడు సుఖం వచ్చిందనుకోండి సుఖం రెండు రకాలు అనిత్యమైనటువంటి సుఖాలు నిత్య సుఖం నిత్య సుఖం మోక్షం ఇప్పుడు మనకి ఏ కష్టం వచ్చినా పరమేశ్వరుని ప్రార్థిస్తాం ఎందుకంటే సుఖం కావాలి అని సుఖమిస్తాడు అక్కడ అందుకంటే రుద్రంలో మనం ఏది కోరితే పరమేశ్వరుడు ఇస్తాడు కాదు నమస్ంగాయచ అయా సుఖాన్ని ప్రసాదించేటువంటి వాడివి సుఖం వైపు మమ్మల్ని తీసుకుపో సుఖం వస్తాయి కానీ సుఖం మళ్లీ లేకుండా పోతుంది అలా సుఖం లేకుండా పోవడానికి చాలా కారణాలుంటాయి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒకటి కాదు కాలంతో సహా ఇప్పుడు చూడండి ఒక కాలంలో మన సుఖంగా ఉండేది మరో కాలంలో సుఖంగా ఉండదు అంటే ఇప్పుడు సుఖంగా ఏదైతే ఉందో దాన్ని కాలం హరించుకొని అది సుఖం లేకుండా చేస్తుంది కాబట్టి మనుషుల వల్ల సుఖం దూరం కావచ్చు వాతావరణం వల్ల దూరం కావచ్చు కాలం వల్ల దూరం కావచ్చు ఈ విధంగా సుఖాలు దూరం అయిపోవచ్చు కూడా కాబట్టి సుఖాన్ని ఇవ్వడమే కాకుండా సుఖాన్ని రక్షించడం అంటే ఇవ్వడం యోగమైతే కాపాడడం క్షేమం యోగక్షేమో నమస్యంగా ఆయన పశుపతి హే గోపాలక ఈ విధంగా కాపాడేటువంటి వాడు ఇలా కాపాడాలి అంటే ఆయన కృప మన మీద పడాలి కృపా జలనిధి దయానిధి హే సింధు కన్యాపతి ఈ ప్రపంచంలో మనం అంటుంటాం కాస్త దయపెట్టండి సార్ ఎవరిని పడితే వాళ్ళని ఏం పెడతాడు ఏముంది కనుక పెడతాడు ఏముంది కనుక పెడతాడు ఆయన పోయి ఇంకొక ఆయన దయబెట్టండి సార్ అర్థమవుతుంది కానీ ఇక్కడ మనకు కృపా జలనిధే ఇక్కడ సాగరం లాంటి వాడు దయాసాగరుడు కృపాసాగర జలనిధి జలనిధి అని సముద్రం సాగరం కాబట్టి కృపా జలనిధే ఏ కృపా సాగర అంటాం మన ఎంత చిన్న చిన్న గుంటలు గుంటలు కూడా అలా చెంబులు ఇంకా మాట్లాడితే గ్లాసు అంత ఉంటుంది మన దగ్గర కృప అంతకన్నా మించి ఉండేదికి అవకాశం లేదు ఆయన కృపా సాగర కృపా జలనిదే అక్షయం ఎందుకని హే సింధు కన్యాపతి లక్ష్మీపతి గనక నువ్వు కాబట్టి మా దగ్గర ఉండేదంతా ఆ లక్ష్మి ఈ రోజు ఉంటుంది లేకుండా పోతుంది నువ్వు లక్ష్మీపతి గనక హే సింధు కన్యాపతే అటువంటి వాడివి అక్షయం అక్షయ ధనాన్ని జ్ఞానాన్ని ఇస్తావు కాబట్టి హే కంసాంతక ఎప్పుడైతే నువ్వు జ్ఞానాన్ని ఇస్తావో అజ్ఞానము హరించుకుపోతుంది ఎప్పుడైతే వెలుగు వస్తుందో చీకట లేకుండా పోతుంది కంసుడు అనేటువంటి వాడు అజ్ఞానం నువ్వు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉన్నావు గనక అక్షయంగా ఉండేటువంటి జ్ఞానం అక్షయ జ్ఞానాన్ని అక్షర స్వరూపాన్ని అక్షర జ్ఞానాన్ని మాకు ఇస్తూ ఉన్నావు గనక అది నశించేది కాదు కాబట్టి అవ్యయం గనక అటువంటి జ్ఞానం మాకు కలిగితే కంసాంతక కాబట్టి కంసుడు అజ్ఞానాన్ని సంహరించావు గనక మాలో కూడా అవిద్య సంపూర్ణంగా నశించిపోతుంది కాబట్టి ఇప్పుడు మేము చేయాల్సింది ఏంటంటే హే గజేంద్ర కరుణాపరిణా చూడండి ఆ భక్తులను ఆ విధంగా రక్షించావు గనక మేము భక్తుల్ని నేను కోరుతూ ఉన్నాం గజేంద్రుడిని ఎట్లాగైతే రక్షించావో హే మమ్మల్ని కూడా ఆయన మీద కరుణని చూపెట్టావో అటువంటి కృప మా మీద చూపెట్టావు హే మాధవ కాబట్టి మౌనాత్ ధ్యానాత్ విధి ఇది కాబట్టి సాధనల ద్వారా పొందబడేటువంటి వాడు అర్థం మా అంటే లక్ష్మీదేవి గౌడంటే భర్త కాబట్టి మా అంటే లక్ష్మీపతి అట్లాగే మౌనం ద్వారా ధ్యానం ద్వారా ఎవడైతే లభ్యమవుతూ ఉండడో అటువంటి వాడు మాధవ కాబట్టి అటువంటివన్నీ మేము చేస్తాం ధ్యానం చేస్తున్నాం నీకోసం సంకీర్తనం చేస్తున్నావు నీ కాబట్టి మమ్మల్ని కరుణ చూడు హే రామనుజ హే జగత్రయగురు జగద్గురు ఆయనే హే పుండరీకాక్ష ఎందుకు జగత్రయ గురు మూడు లోకాలకు ఆయనే గురు ఎందుకని వేరే వాళ్ళు కదా స్వామి గురు ను ఆయనే గురు ఎందుకంటే ఆది గురు ఇప్పుడు గురు స్తోత్రం చెప్పేటప్పుడు కూడా ఏం చెప్తాం మనం ఎక్కడి నుంచి నారాయణం పద్మభువం వశిష్టం అక్కడి నుంచి వస్తాం కనెక్షన్ ఎందుకంటే ఆది గురు నీకు ఒక గురువు ఉన్నాడు ఆయనకు గురువు ఉన్నాడు ఆయనకు గురువు ఉన్నాడు ఇలా గనక పోతే మనం సృష్టి ఆదిలో సృష్టి హె ప్రాక్ ఉన్నాడో వాడి దగ్గరే జ్ఞానం ఉండింది గనక అటువంటి వాడు ఆది నారాయణుడే కాబట్టి పరమేశ్వరుడే గనక ఆయన ఆది గురువు గనక మూల్లోకాలకి ఆయనే గురువు ఎవరైనా జ్ఞానాన్ని బోధించేటువంటి శిష్టాచార సంప్రదాయంలో పూర్ణ జ్ఞానస్వరూపులైనటువంటి గురువులు బోధిస్తే శంకరాచార్య స్వామి లాంటి వాళ్ళు బోధిస్తే వాళ్ళు ఎవరో కాదు ఆయన స్వరూపమే అందుకని గురు బ్రహ్మ గురు ఉద్దేశం కనుక హే జగత్త గురు హే పుండరీ కక్ష కనుక హే కమలయన మాం హే గోపి జననాథ ఆ గోపికలను ఎట్లాగైతే బ్రోచావో మమ్మల్ని కూడా దాంట్లో చేర్చుకో ఇక అంటే చేర్చుకోవాలంటే వాళ్ళ యొక్క భక్తి మనం కూడా చేయాలి ఇంతకుముందు చెప్పిందంతా అదే బద్దేనా అంజలినా నత శిరస అదంతా చేస్తే మనం కూడా గోపికలు యొక్క స్థాయికి వెళ్ళిపోతాం గోపి జననాథ పాలయా మమ్మల్ని రక్షించు మమ్మల్ని పరిపాలించునవు ఎందుకని త్వామి వినా పరం జానామి నా కాబట్టి నువ్వు తప్ప రెండవది నేను ఎరగను అంటే ఇంకేం కోరుకుంటాను తెలియని దాన్ని అది తమ జానామి పదం జ్ఞానం జానామి నాకు నువ్వే తెలుసు అంటే ఇంకొకరు తెలీదు అని అర్థం ఇంకొకరు తెలీదంటే ఇంకొక వస్తువు కూడా తెలియదు అని అర్థం ఇంకొక వస్తువు కూడా అంటే ఇంకో కోరిక కూడా లేదని అర్థం కాబట్టి నేను నీకోసమే నా భక్తి అంతా నీ కొరకే కాని మరొక దానికోసం కాదు నేను వాడుకునేవాడిని కాదు నిన్ను వేడుకునేటువంటి వాడిని కాబట్టి నువ్వే కావాలి ఈ విధంగా నన్ను పాలించు బాగవతుందో కూడా ే కామా వరా వరదర్శా కామాద్యసరోహం భవేతస్ వృణీవరం అద్భుతమైన శ్లోకం మీ చెప్పానులేండి బాగోకం చెప్పినప్పుడు మీ జ్ఞాపంలో పోవచ్చు నా జ్ఞాపం అంతే ఎవరు తెలుసా ఈ శ్లోకాన్ని చెప్పింది పరమేశ్వరుడు చెప్పడం కాదు పరమేశ్వరుడు చెప్పడం సప్తమ స్కంధంలా ప్రహ్లాదుడు రెండకశ్యపుణ్ణి వధించిన తరువాత ప్రహ్లాదుడు చూసి అంటాడు నాయన ఇంత అద్భుతమైన భక్తి చేసావు ఇన్ని కష్టాలు పడ్డావు నా కోసం పరమేశ్వరుడు నరసింహమూర్తి నాయన నువ్వేమన్నా కోరుకో సరేనా నిన్ను అనుగ్రహించినట్టుగా ఈ లోకానికి ఏదో ఒకటి ఉండాలి ఏదో ఒకటి కోరుకో అంటే అక్కడ అద్భుతంగా చెప్తాడు ప్రహ్లాదుడు తండ్రి నువ్వేనా అనుకునే నువ్వు కోరుకునేది అంటే నేను భక్తి లేనివాడుగా నీకు కనిపిస్తూ ఉన్నానా నిరోధ రూపత్వాలు భక్తి కోరికల్ని కదలిస్తుంది దేం కోరుకోవాలి నువ్వు నా కళ్ల ముందు ఉండగా నీకన్నా అన్యంగా నేను కోరుకోవడానికి ఇంకా నా దగ్గర కోరికలు మిగిలి ఎంత చెప్పినా వినడు కోరికలకు దుఃఖానికి కారణం కదా కోరికల్ని తుడిచిపెట్టాల్సినటువంటి నీవు ప్రజా హాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ కదా మనసులో ఉండేటువంటి కోరికలంతా విడిచిపెట్టి ఆత్మన్యవాత్మనాతుష్ట అటువంటి స్థితప్రజ్ఞత్వం కావాలి భక్తుడికి అది కావాలంటే జ్ఞానికి కావాలి అది కావాలంటే భగవద్ అనుగ్రహం కావాలి ఈ బోధంతా భగవద్గీతలో వినిపించిన నువ్వు నువ్వే నన్ను నా కోరికలు లేవు అప్పుడు లేదు ఇదిగో నువ్వు చూడు నీకు అవసరం కాదు కానీ నాకు అవసరం అనుకో కోరుకో ఆయన మనసులో ఏముందో ఎంతకీ కోరుకోడు చాలా శ్లోకాలు నడుస్తాయి ఇక్కడ అధ్యాయంలో ప్రహ్లాద నట్టాడు అంటే నాకు ఏం అవసరం లేదు నువ్వున్నావు సరేలేవా అది నాకు ఎన్నిసార్లు చెప్తావు నువ్వు నాకు అర్థం కాలేదండి ఎదురు కోరుకో ఎందుకని అసలు నేను నొచ్చిపోయినట్టుగా దాఖలా లేదు అకనాలెడ్జ్మెంట్ నేను నీ దగ్గరకు వచ్చాను నేను ఉదరించాను అగ్నాలెడ్జ్మెంట్ అని ఉండాలి కదా నాకు రేపు ఎవరో భక్తులు చెప్పుకోవాలి ఏంటయ్యా వాళ్ళ నాన్న తీసుకెళ్ళి ఆ సర్పాల మధ్యలో పడేసాడు కొండ మీద నుంచి కింద కదోచాడు విషం పెట్టాడు ఇవంతా చేశాడు పాపం అయినా శ్రీహరి కోసం కష్టపడి చేశాడు ఆయన వచ్చేసి వెళ్ళిపోయినాడే కానీ ఓ పైసా కూడా ఇవ్వలేదు మన చిన్నప్పుడు చిన్నపిల్లాడు గనుక ప్రహ్లాదుడు మనం చిన్నప్పుడు అనుకునేవాడు మనకు కొందరు మీరు ఆలోచించుకోండి చిన్నప్పుడు మనకు మన ఇంటికి ఎంతో మంది వచ్చిపోతున్నారు కదా చుట్టాలి కొందరంటే ఇష్టం మనకు కొందరంటే కష్టం ఏమో మీ విషయం ఏమో నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తా మీరు అబ్బాయి ఎంత రహస్యాలు లే మీకు ఉంటుంది ఇది అనుభవం ఎందుకనంటే చిన్న ఆయన వచ్చాడు అని అంటే చాలు ఆయన అడగనవసరమే మేమే వెళ్ళేప్పుడు చిన్నా మంచినీళ్ళు తీసుకోండి మంచినీళ్ళు తీసుకోండి చిన్నానా మంచినీళ్ళు తీసుకోండి అదే నైనా మావచ్చాడు మంచినీళ్ళు దేరా అంటే లోపల నేను చదువుకుంటున్నానులేవో ఎందుకంటే పోయాడు పైసా ఇవ్వడో ఏదైనా డబ్బులు ఇస్తాడు అర్థమవుతుందే కాబట్టి చుట్టాలు ఇంటికి వస్తే చిన్నప్పుడు ఎవరెవరు మనకు పోయేటప్పుడు పైసా అర్థన్నారు ఆ రోజుల్లో నేను చెప్పేది అమ్మో పాకెట్ మనీ కాదు పైసా ఇచ్చేస్తే ఇస్తే ఇంకేం చక్రవర్తి లాగా ఆ రోజుల విషయం నేను చెప్తున్నా అప్పుడు ఎవరెవర వాళ్ళకించారు అట్లా ఇంత కష్టాలు వచ్చి ఊరికే వెళ్ళిపోతే పైసా కూడా ఏమనుకుంటారు కాబట్టి నాయన నువ్వేదాన్ని అడుగురా ఏదో ఇచ్చిపోయినట్టు ఎక్నాలజ్మెంట్ ఉంటుంది నేను ఇచ్చిపోయానని రికార్డు ఇంకా తప్పనిసరి అయితే దాసీశి దాసి నువ్వు ఇవ్వాలి అని అనుకుంటే ఈశా ఆ హే పరమేశ్వర దాసి ఈశా యది దాసీషరదర్శభ ఇంత పదప్రయోగం వరదర్షభ అంటే వరాలిచ్చేటువంటి వాడు వరదుడు వాళ్ళలో శ్రేష్ఠుడు నువ్వు వరాలిచ్చేవాళ్ళు ఎందరన్నా ఉండొచ్చు హే నర్సింహమూర్తి వాళ్ళలో శ్రేష్ఠుడు కనుక వరదర్షభ వరాలిచ్చేటువంటి వాళ్ళలో శ్రేష్ఠుడు అయ్యా నువ్వు ఇదిగో చెప్తున్నాను చూడు వరదర్షభి ఈశేశ్వర కమాన్ మే నాకు నేను కోరేటువంటి కామాన్ వరాన్ వరాలు ఏవైతే ఉన్నాయో త్వం నుది దాసి అది ఎది దాసి ఇవ్వాలని అనుకుంటే నాకు అవసరం లేదు నేను అడగడం నువ్వే చెప్తున్నావు అది తమాష ఎది దాసి ఎది దాసి మే కామాన్ వరాన్ వరదర్శబ అట్లా ఇవ్వాలని అనుకుంటే కామానా హృదయ సమోహం భవేతరం భవతస్ భవత అయ్యా నువ్వు నువ్వు ఇవ్వగలిగినవే ఇస్తావు కదా కాబట్టి నువ్వు ఇవ్వాలనుకుంటున్నావు నేను అడగడం లేదు కాబట్టి కామానా హృదయ సంరోహం హృది అసమరోహం హృదయ సంరోహం హృది నా మనసు నా హృదయం కోరికలు హృది నా మనసులో కామానాం కోరికలు అసంరోహం అసలు మొలకలే ఎత్తకుండా ఉండేటట్టుగా అర్థమవుతుంది మళ్ళీ చిగురించకూడదు ఒక కోరిక ఇది నాకు కావాలి అనేటువంటి కోరిక మళ్లీ మొలకలు ఎత్తకుండా హృదయ సంరోహం హృది అసంరోహం మే హృది నా యొక్క మనసులో నా యొక్క హృదయంలో మళ్లీ ఒక కోరిక ఒకటి పుట్టకుండా కామానా హృది అసమ్రోహం భవతస్తు భగవాన్ వృణే వరం వరం అటువంటి వరాన్ని వృణే నేను కోరుకుంటా ఇవ్వు నాకు వరం ఇవ్వదు నేను ఏ కోరికని నేను కోరుకోవడం లేదు కానీ ఏదో ఒకటి కోరుకోమని నువ్వు అడిగావు ఇవ్వాలి అనుకుంటున్నావు కనుక ఏది దాసి ఒకవేళ నువ్వు ఇవ్వాలి అనే కనుక అనుకునేటట్లయితే నేను కోరిన వరం గనక ఇవ్వాలనుకుంటున్నావు నువ్వు అనుకున్నది కాదు నువ్వు అనుకున్నది కాదు అందుకని కదా నన్ను అడిగావు నీ కోరిక ఏమిటని కాబట్టి మే కామాన్ కాబట్టి నా కోరికలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటి వరాల్ని వర్రాన్ వరదర్శబ నాకు ఇవ్వాలనుకునే వేళ వాడివైతే అడుగుతున్నా ఏమిటో తెలుసా ఇదిగో ఇది కామాన్ కామానాం ఏ కోరికలైతే హృది అసంరోహం కాబట్టి హృది కామానం అసంరోహం మళ్లీ నా హృదయములో కోరిక అంటూ ఒకటి పుట్టకుండా ఉండేటట్టుగా ఇంకా పుట్టకూడదు కోరిక ఇది నాకు కావాలి అది నాకు కావాలి కోరిక ఉండకూడదు ఎందుకని ముందు చూడండి పరం జానామి నా త్వం నువ్వు తప్ప రెండవది నాకు తెలియదు గనక అది అక్కడ తోం వినా అహం పరం నా జానామి కాబట్టి నువ్వు తప్ప నాకు రెండవది లేదు గనక రెండవది ఒకటి ఉంది అది కావాలి దానివల్ల సుఖం కలుగుతుంది అనే భావన నాకుంటే నేను అది కోరుకుంటాను నాకు తెలియనే తెలియదు రెండవది కానీ నువ్వు కోరుకోమంటున్నావు నేను వెతికితే ఇప్పుడు నాకు నువ్వు తప్ప రెండవది కనిపించడం లేదు ఏదో కోరుకోవాలి నా మనసుకి ఏది దట్టడం లేదు నేను కోరుకున్నదే ఇస్తానని నువ్వు అనుకుంటున్నావు కనుక ఏది దాసి నువ్వు ఇవ్వాలి అని కనుక అనుకునేటట్లయితే నేను కోరుకునేటువంటివి మే కామాన్ నేను ఒకటే కోరుకుంటున్నా హృది అంటే నాకు తెలియదు నువ్వు అంటున్నావు గనక కోరుకు అంటే చాలా ఉన్నట్టు కనపడుతున్నాయి నాకు కాబట్టి అటువంటి కోరికలు ఉన్నాయేమో అవి మే హృది నా మనసులో కమానం కోరికలు ఏవైతే ఉన్నాయో అసమ్రోహం అవి మొలకలెత్తకుండా ఉండేటట్టుగా వరం నాకు అటువంటి వరాన్ని ప్రసాదించింది కారణం నువ్వు తప్ప నాకు రెండవది లేదు భక్తిలో పరాకాష్ఠ ఇలా ఎవడైతే పరమేశ్వరిని ఆరాధిస్తారో వాళ్ళందరూ ఈ భవసాగరం నుంచి బయటపడి సంసార సముద్రం నుండి బయటపెట్టి ధరించిపోతాం భవరోగం ఇక లేదు వాళ్ళకి నిన్న చూసామే భవరోగం భౌతిక రోగం ఇక భవరోగం అనే సంసారం అనేటువంటి రోగం లేనేలేదు పరమౌషం కృష్ణాఖ్యం అమృతం కృష్ణుడు అనేటువంటి పేరు అమృతాన్ని కృష్ణ రసాయనాన్ని పానం చేశారని నిన్నే చూచాం గనక ఇక వాళ్ళకి మళ్లీ ఈ జనన మరణాలు ఏవైతే ఉన్నాయో ప్రసూతి మరణ వ్యాధి చికిత్స ఇదే అని నిన్న చూచేశాం గనక ఇప్పుడు అది పోగొట్టుకోవడానికి మూడు ఉండయి వ్యాధి కింద గుర్తించాం గనక భవరోగం భౌతిక రోగాలు సరే మనిషి మనిషికి వేరుగా ఉంటాయని నన్ను చూచాం భవరోగం సంసారం రోగం అంటే మళ్ళీ పుట్టడం అనేటువంటి జనన మరణాలు ప్రసూతి మరణ వ్యాధి కాబట్టి ప్రసూతి పుట్టడం మరణం చచ్చిపోవడం ప్రసూతి మరణ వ్యాధి చికిత్స దానికి ఏంటి క్యూర్ మెడిసిన్ ఏంటి ఇక్కడ ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క మెడిసిన్ అక్కడ అన్నిటికీ కలిసి మూడే మెడిసిన్ ఒకటే మెడిసిన్ కానీ జనరల్గా ఆ రోజుల్లో ఇప్పుడంటే మనకు చాలా వచ్చాయి కనుక స్కానింగ్లు యానింగులు ఇవన్నీ ఆ రోజుల్లో ఇది రాసినటువంటి రోజుల్లో ఔషధము అంటే మూడే ఉండే తెలీదా మీకు అంటారు కదా ఏ రోగం పోవాలనుకున్నా మణి మంత్ర ఔషధలు అంతే మణి మంత్ర ఔషధం మూడు అంటే మణులు డైమండ్స్ ఇప్పుడు బాధ తెలిసి ఉంటుంది అనుకుంటా రోజు అడ్వర్టైజ్మెంట్ అదే కదా మీకు ఏ బాధలు ఉన్నా సరే ఇది ఇది వేసుకోండి పోతుంది ఇది కొనండి పోతుంది మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు మీ పిల్లలు పుట్టలేదా మనీ కాదు ఓరే నేను వేసుకుంటాను పుట్టమనండి ఏ కలియుగం కలియుగం సరేనా వ్యాపారం నడుస్తా ఉంది తమాస్టా మీ బ్రతుకులు రత్నమయంగా తయారవుతాయి ఏం తీసుకోమంటారు ఏం చేసుకోవాలి మేము ఇప్పుడు స్టోన్స్ ఫ్రెషస్ స్టోన్స్ వాళ్లే చెప్తున్నారు తమాషాది దాని పేరు స్టోన్ రాళ్ళు డబ్బు పెట్టి రాళ్ళు కొనుక్కోవడం కొనుక్కోండి అర్థమవుతుంది కాబట్టి మణులుంటాయి మణులు ఆ మణులతో వైద్యం మణివైద్యం ఆయుర్వేదాలు ఉండవు మణి మంత్ర మంత్రాలు ఇప్పటికి కూడా ఉన్నా కొన్నాయి ఇప్పుడు పాము కరిస్తే కూడా వాడు కూడా మంత్ర వేస్తాడంటాడు వాడు వేస్తా ఉంటే ఇటు చచ్చిపోతాడు మందులు వచ్చిన రోజుల్లో కూడా హాయిగా ఈ మంత్రాలకు ఇంత్రాలు పోయి వాడికి ఏం తెలుసు ఆ రోజుల్లో పరిస్థితులు వేరే కానీ ఒక ఒక రోగం పోవాలంటే మణి మంత్ర ఓషధాలు కదా ఇంతకన్నా ఇంకేం లేదు మణితో పోవాలి మంత్రంతోన్నా పోవాలి లేకపోతే ఔషధం మందుతన్నా పోవాలి ఈ మూడు తప్ప రోగం పోయేందుకు అవకాశం లేదు ఏది భౌతిక రోగాలు మరి భవరోగం ఈ మూడే ఉండేది స్వామిజీ ఈ మూడు ఇప్పుడు మనకు దొరికే కాదు కాదు ఇది వేరేది ఇక్కడ మూడు ఉన్నాయి మణి మంత్ర ఓషధులు భౌతిక రోగాలకి భవరోగాలకి ఈ మూడు కలిసి ఒకడే ఎవరు మణి మంత్ర ఓషధులు ఒకడే ఇప్పుడు మీకు నేను చెప్తుండేది ఇరవై మూడో శ్లోకం దాంట్లో మణి తర్వాత ఇరవై నాలుగో శ్లోకంలో మంత్రం ఇరవై ఐదో శ్లోకంలో ఔషధం కాబట్టి భవరోగం ఏదైతే ఉందో సంసార రోగం ఇది పోవడానికి మణి మంత్ర ఔషధులు ఈ మూడిట్లో ఏదో ఒకటి దానివల్ల పోవాలి కనుక ఈ మూడు ఒకటే మనకు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ జస్టిస్ భక్తాయారుడమ త్రైలక్య రక్షామణి గోపీోచన చతకాంబుదమణి సౌందర్య ముద్రామణి ఎంతమణి రుక్మిణీ ఘనకూచ ద్వంద్వైక భూషామణి శ్రేయో దిఖామణి తిశతున్నో గోపాల చూడామణి హిశతున్నో గోపాల చూడామణి హి ఇదొక మణి కాబట్టి రోగం పోగొట్టుకోవాలంటే మణి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ అయ్యా ఒకటే ఔషధం శ్రీకృష్ణుడే అవసరం నిన్న చెప్పిందే కృష్ణాఖ్యం అమృతం కృష్ణరసాయనం అదే కాకపోతే దాన్ని ఎట్లా అయినా తీసుకోవచ్చు ఒకే వంకాయ సార్ కన్ఫ్యూజ్ కాబాకండి ఒకే వంకాయ పుత్తి వంకాయ చేసుకుంటే చేసుకో సాంబార్లో వేసుకుంటే వేసుకో ఇట్లా వంకాయ బజ్జి చేసుకుంటా కమా కానీ వంకాయే కాబట్టి ఒకే పదార్థం రకరకాలుగా చేసుకున్నా ఒకటే ఓకే అట్లాగే ఇక్కడ కూడా ఒకే పరమేశ్వరుడు నువ్వు ఎట్లయినా వాడుకో మంత్రంగా ఆయనే మణిగా ఆయనే ఔషధంగా ఆయనే కొందరికి మణి నాకు ఇష్టం నాకు ఔషధం అయితేనే ఇప్పుడు చూడాలి కొంతమంది డాక్టర్ దగ్గర పోతే కూడా డాక్టర్ దగ్గర ఉంటుంది ప్రాబ్లం డాక్టర్ కనుక మెడిసిన్ టాబ్లెట్ తీసుకుని వాడు అంటాడు సూది పొడవురా నీ తగ్గాల సూది పొడిచేది ఏంది దబ్బ దెబ్బలంత సూద్ ఎందుకు పొడిచేది పో పడవండి సార్ పడవండి సార్ పడవండి సార్ ఆయన వద్దే అవసరం లేదు నువ్వు టాబ్లెట్ తీసుకో సూది నొప్పి కదా అది ఎట్లాగో ఉందనుకో నేను బిల్లు ఇచ్చేటప్పుడు నీకు ఎట్లాగో పొడిచిందనుక ఎక్కువగా ఉంటుంది అర్థమవుతుంది కాబట్టి ఒక్కొక్కరికి కేవలం మందులు కావాలా కొందరికి మణులు కావాలా కొందరికి మంత్రం కావాలా నీకు ఏది కావాల్సి వచ్చినా సరే నా దగ్గర ఒకటే సర్వరోగ నివారణి గోపాల చూడమని ఓకే గారుడమణి గరుత్మంతుడు గారుడు అంటే గరుత్మంతుడు భక్తాపాయ భుజంగా భక్త భక్తుల యొక్క భక్తులకి ఏవైతే అపాయ అపాయాలు వస్తాయో కష్టాలు వస్తాయో అవి ఎట్లాంటివి పాములు కష్టాలంటే ఆపదలు అనేటువంటి కాబట్టి భయంకరమైనటువంటి ఆపదలు అనేటువంటి సర్పాలు భక్తులకు ఏవైతే వస్తాయో వాటికి గారుడమణి అంటే గరుత్మంతుడు అనేటువంటి మణి వరుసగా చూడండి తమాషా ఎట్లా ఉందో కాబట్టి గారుడమణి ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు ఆపదలు వచ్చాయనుకోండి ఆపదలు పోగొట్టాలంటే కూడా ఆయనే కారణం గారుడమణి ఇప్పుడు ఎందుకు సర్పాలతో పోాడంటే సర్పం వచ్చి నేను నిన్ను కాటేస్తాను ఆయనంటే రా అంటాడు ఎవడన్నా రా రా అంటాడా లే ఎప్పుడైనా చూడండి పాము కాటు అనేది తెలిసి ఎవ్వడికి కాటేసినట్టుగా నేను వినలే వేసిన తర్వాత ఆ చూస్తే పాము పోతా ఉంటా అర్థమవుతుంది కాబట్టి తెలియకుండా వచ్చి కాటు వేసేది సర్పం ఆపదలు చెప్పి రావు ఎప్పుడు కూడా తెలియకుండానే వస్తాయి చెప్పకుండానే వస్తాయి మనకు నోటి మన నోటీసే ఉండదు అది అయ్యా నేను వస్తున్నాను అని ముందు జాబు రాసి పాము రాదు పోస్ట్ కార్డు వేసి పాము రాదు ఎప్పుడు కాబట్టి అది కరిచిన తర్వాత మనం బాధపడుతూ ఉంటాం అట్లాగే అపాయాలు కూడా సర్పాలాగా పాములు తెలియకుండా వచ్చి కాటేస్తాయో ఆపదలు కూడా ఎప్పుడు ఏ ఆపద వస్తుందో తెలియదు ఆపదలు వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది కానీ ఇప్పుడు రేపు నష్టం వస్తా ఒక వ్యక్తికి అతను లాభం వస్తుంది అనుకుంటాడు కానీ రేపు నష్టం వస్తుంది స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూలిపోతుంది ఇది సరైన ఈయన పైకి పోయినట్టే ఉంటాడు సడన్గా పడిపోతూ ఉంటుంది ఇవన్నీ కూడా నువ్వు జీవితంలో అపాయాలు ఏవైతే ఉన్నాయో ఇవి సర్పాలాగా అది ఆడ సర్పం ఉద్దేశం అది కాబట్టి సర్పాలకు ఆహ్వానాలు అవసరం లేదు ఆపదలకు ఆహ్వానాలు అవసరం లేదు వాట వాటంతా అవే వస్తాయి కాబట్టి సర్పం వచ్చేసింది అనుకోండి ఏం చేస్తాం మనం కాబట్టి సర్పం రాకుండా ఉండాలి సర్పం రాకుండా ఉండాలంటే మనకేం తెలుసు కాబట్టి మన దగ్గర గనక గరుత్మంతుని పెట్టుకోవాలంటే ఆ దరిదాపుల్లో కూడా రాదు అందువల్ల కొంతమంది పిల్లులను పెంచేవాళ్ళని ఎక్కడైనా చూసాం కుక్కలను పెంచేవాళ్ళని చూసాం ముంగీసులను పెంచేవాళ్ళని ఎక్కడ చూడలేదు కొన్ని చోట పెంచుతుంటారు ఎందుకంటే పాములు ఎక్కువగా ఉన్నాయండి రెండు ముంగీసులు తిరుగుతున్నాయండి పర్వాలేదు అంటే ముంగీసు ఉంటే పాము రాద ఏమో ముంగీసు ఉంటే వస్తుంది రాదని ఆ తెలియదని ఉంటే మాత్రం సర్పాలు వచ్చేటువంటి అవకాశమే లేదు వాటికి మహాభయం మహాభయం కాబట్టి గరుత్మంతుడు ఉంటే ఇంకా వాటికి చావే అందువల్ల చావును ఎవరు వరించరు గనక ఆ సర్పాలు కూడాను ఎక్కడైతే గరుత్మంతుడు ఉంటాడో అక్కడ ఉండేందుకు అవకాశం లేదు గనక గరుత్మంతుడు ఉంటే సర్పాలు ఉండవ భక్త అపాయ భుజంగా కాబట్టి మన జీవితంలో వచ్చే ఆపదలు సర్పాలు రాకుండా ఉండాలంటే గారుడమణి ఆ గరుత్మంతుడిని ఎక్కి తిరిగి ఆయన ఉండాడే ఆయన ఆ మణి పెట్టుకోవాలి ఆయన ఎవరు గోపాల చూడమని అంటే భగవన్ నామం కనుక మన దగ్గర ఉంటే గరుత్మంతుడు ఉంటే సర్పాలు రావో భగవన్నామం కనుక మన దగ్గర ఉంటే ఆపదలు వచ్చేందుకు అవకాశం లేదు ఒకవేళ ప్రారంభ వశాత్తు వచ్చినా ఆపదల ఆపదలుగా తెలియం ఆపదల ఆపదలుగా తెలియనప్పుడు ఉన్నా నష్టం లేదు కాబట్టి గరుత్మంతుడి యొక్క దర్శనంతో పాములు గోవిందుని యొక్క దర్శనంతో ఆపదల దృశ్యమైపోతాయి అంతే ఇంకేమి లేదు కనుక భక్తాపాయ భుజంగ గారుడమణి వైకుంఠ దర్శన వాయు సంఘంబుచే వైకుంఠ దర్శన వాయుసంగుచే తొలగవే భవదు పోతున్నావా భాగవతం భవ దుఃఖ తోయదములు తొలగవే భవదు భవ అంటే సంసారం భవ దుఃఖ సంసార దుఃఖం ఏదైతే ఉందో అనేటువంటి తోయదములు తోయదం మబ్బు మెఘం భవదు తోయదములు తొలగవే ब मन को संसार अनेक दुख दुख तोयम संसार दुख मेघाल कमकटाई का वैकुंठ दर्शन वायु संगम सारी ऐसी मन चूस्त चाल मब इलाकना मब्बलो सायंपूट सर स्टार्ट विपरीत ईस्त తర్వాత ఏమీ లేకుండా చంద్రుడు కనపడతా ఉంటాడు కాబట్టి వైకుంఠ దర్శన వాయు సంగంబుచే ఆ పరమేశ్వరుడు వైకుంఠుడు అనేటువంటి ఆ గాలు గనక వీస్తే తొలగవేదు కాబట్టి సంసారంలో ఉండేటువంటి దుఃఖాలు ఆపదలు కష్టాలు ఈ మొబ్బాలు మబ్బులు తొలగిపోకుండా పోతాయి ఆ పోతరామాచుడు మంతుడు ఉంటే ఎట్లాగైతే సర్పాల దగ్గరకు వచ్చేందుకు అవకాశం లేదు అట్లాగే పరమేశ్వరుని యొక్క నామం కృష్ణనామం గోపాల చూడమణి మన దగ్గర కనుక ఉంటే ఆపదలు వచ్చేందుకు అవకాశం లేదు ప్లీజ్ కాబట్టి ఇదంతా కూడా నేటి మణులు మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు మణి కాబట్టి మీరు పోయి అయ్యా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటారండీ మా దగ్గర మణులు కొనుక్కోండి అవసరం లేదు నేను కూడా పెడుతున్నాను బోర్డు చైతన్య డైమండ్స్ ఇక్కడ కూర్చో కొనుక్కోండి అర్థమైందే ఇక్కడ మీకు రంగు రంగులు ఏమి లేవు ఒకటే రంగు నల్ల రంగు అర్థమవుతుంది ఒకే రంగు సా నీలమే శ్యాముడు ఒకే రంగు సరే మీరు రంగు వచ్చి స్వామీజీ ఎక్కడ ఏదో చైతన్య డైమండ్స్ అన్నది ఎక్కడ అమ్ముతారు అది కొన్ని ఆయన మెట్లెక్కిపోపైకి అక్కడ గరుడమణి గరుడమణిహి ఉంది దర్శనం జరిగిపోద్దు నీకు అర్థం ఇంకేం లేదు కాబట్టి అనేక సర్పాలు ఒక రంగు ఉంటాయి కట్ల పాము త్రాపాము పసిరికపాము పాము కాదు ఆపదలు ఒక రకంగా వస్తాయి ఏంటి కోడల వల్ల కొడుకు వల్ల కూతురు వల్ల అల్లుడు వల్ల భార్య భర్త కాబట్టి అప్పు రోడ్లు ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ ఒకటే ఎట్లయినా రావచ్చు రకరకాలైన ఫాములు ఏ పాములైనా సరే ఏ పాము అయినా గారుడుమణి మన దగ్గర ఉంది గనక ఏ పాముని చూసి కూడా భయపడాల్సినటువంటి అవసరమే లేదు కాబట్టి ఆపదలు లేవు స్వామిజీ మరి నెక్స్ట్ చూడండి త్రైలోక్య రక్షణి ఎన్ని ఎన్ని అంతా ఒకే మణి గోపాల చూడామణి త్రైలోక్య రక్షమణి ముల్లోకాలను రక్షించేటువంటి మణిది చిన్నది కాదు గారుడుమణి గోపాల చూడమణి అంటే ఇప్పుడు మనం ఇప్పుడైతే భక్తుల యొక్క అపాయాలన్నీ పోగొట్టేటువంటి వాడు అన్నామో కొందరికి డౌట్ వస్తుంది స్వామీజీ భక్తులు కాని వాళ్ళకి భక్తులు కానివాళ్ళకి కూడా ఆయనే భక్తులైన వాడు నీళ్లు తాగి బతకాలి భక్తులు కానివాడు నీళ్లు తాగాలి భక్తులు అయినటువంటి వాడు భోజనం చేయాలి భక్తులు కానివాడు కూడా భోజనం చేయాలి భక్తులైన వాడు ఆక్సిజన్ పీల్చుకోవాలి భక్తులు కానివాడు కూడా ఆక్సిజన్ పీల్చుకోవాలి నేను భక్తులు కాని కనుక పరమేశ్వరి సృష్టిలో ఉండే ఆక్సిజన్ అంటున్నారు నేను పీల్చుకోను ఎమ్ముడు నిన్ను పీల్చుకుంటాడు అంతకని लेकिन पुक पीचक आज पिपी सार अर्थम भक्त अभक्त पापार ंद्रमुन पव्वलीक नार विड़ चावा पाल सोका पाल अलसिन देवा गाल मुरविनिरावा पाल सद्रम avalichaava jalele kannanno jaravidichaava palasandramunna yetula sumatula vinatula vini vini visigi poti vaswami yetula sumatula vinatula vini vini visigi poti vaswami मतुल मतालु मतुल मतालू तल नि भाला अंड चेरी आनंद तो पाल सुंद्रमुना पव्वल चावा जाल ము బాదలమయమని అంతరంగము భయ రూపము బాహ్య జగము బాధలమయమని అంతరంగము భయ రూపమని ఆంతరిక భాతి అభయప్రదమని आंतरिक अभय प्रदमनी सरीचे चे फुटको सिर तो गूढ़ी पाल समुद्रमुना पव्वली चावा పాలు అభక్తుల పాపాలు సంసారుల పరితా భక్తుల తా అభక్తుల పాపాలు సంసారుల పరితా सूडलेक घोरं दर भारं घोर दार मीरी नरस रूप मूर्ति वै पाल सव्वली चावा जाली लेकु जार विड़ी चावा पाल स तं गुरू दैव नी वो दोषम नी कहानुवा ना, ना भाव मिरी महानुभाव कड़ी वदली ना, ना कड़क वाल्रम పవ్వళి చావా జాలిలేక నన్ను జారవిడి చావా పాల సముంద్రమున్నా పవ్వళి పాలించి అలసిన దేవా లేను ముంద్రమున్న పవ్వళివాడి చావా భక్తుల తాపాలు అది ఏ ఆపదలో భక్తులకు వచ్చినా పోగొడతాడు ఆ భక్తుల పాపాలు కాబట్టి భక్తులు లేనివాడు పాపాలు చేస్తాడు అవి పోగొడతాడు కాకపోతే వచ్చిన బాధ ఏంటంటే వాడు అప్పుడు వచ్చిగాడు వచ్చిన బాధ అగ్ని ఉన్నా దగ్గరికి వెళ్లిన వాళ్ళకి వేడి దిగుతుంది నదిలో నీళ్లున్నా దగ్గరికి వెళ్లిన వాళ్ళకి చల్లబరుస్తుంది కాని దూరంగా ఉండేవాడిని ఏం చేస్తుంది సంసారుల పరితాపాలు ఏ తాపాలైతే ఉన్నాయో ఆ ఘోరాలని ఆ దారుణాలని చూడలేడు భగవంతుడు వెంటనే తొలగించేస్తాడు ఆ భక్తులున్నా దించలేక భారం వాళ్ళకు దించలేడు అంటే దించని శక్తి లేనివాడు కాదు వాడు సిద్ధంగా లేడు వచ్చిన ఈ సారం విరిగినటువంటి వాడు సారమిగిన రసరూపమూర్తివై పాల సుంద్రమున్న కాబట్టి త్రైలోక్య రక్షామణి నమ్మిన ఆయనే పోషిస్తూ ఉన్నాడు నమ్మని కూడా ఆయనే పోషిస్తా ఉన్నాడు నమ్మినవాడు ధన్యుడు అవుతున్నాడు నమ్మని వాడు ఏదో అవుతున్నాడు అంతకన్నాడు జన్మ మరణాల్లో పడిపోతూ ఉన్నాడు త్రైలోక్య రక్షమణిహి గోపీలోచన చాతకాంబుదమణిహి ఆ గోపికల యొక్క నేత్రాలు గోపి లోచన గోపికల యొక్క నేత్రాలనేటువంటి చాతకం చేతక పక్షులు అవి గోపికల యొక్క నేత్రాలు చేతకం ఎందుకని చేతక అంటే అంబుదమణిహి చేతక పక్షి ఎప్పుడు ఆకాశం వైపు చూస్తూ ఉంటది చెక్కోరు చంద్రుడి వైపు చూస్తూ ఉంటది చంద్రుడి నుంచి వచ్చేటువంటి వెన్నెలని చకూర పక్షి జుర్రుకొని దాన్ని హల్వాగా చేసుకుని తింటదట అదింటే దానికి ఆహారం ఏమో నాకు తెలియదు శాస్త్రంలో ఉంది కవులు రాశారు మహర్షులు రాశారు నేను నాకు తెలియదు సరేనా కాబట్టి చకూరం చంద్రుడిలో ఉండేటువంటి వెన్నెలని జుర్రుకొని జీవిస్తే చేతకం కేవలం మేఘం నుంచి వర్షిస్తుండే మేఘం వర్షిస్తుంది అది అప్పుడు నోరు తెరుచుకొని డైరెక్ట్గా గ్లాసులో పడితే అది తాగదు అట్ అది కప్పులో ఇస్తే చేతకం తాగదు డైరెక్ట్గా తీసుకుంటుంది అందువల్ల మేఘం కమ్మినప్పుడు చేతకం పైన చూస్తూ ఉంటుంది అట్లా చేతక పక్షి అట్లాగే గోపికలు వాళ్ళ యొక్క లోచన చేతకాంబుధమణి అంటే మేఘం కాబట్టి మేఘం ఏ విధంగా అయితే ఈ చేతక పక్షులు మేఘం వైపు చూస్తున్నాయో గోపికల యొక్క నేత్రాలు నయనాలు ఎవరి మీద తదేకంగా దృష్టి నిలిపి ఉండాయో అంటే చేతకం చేతక పక్షి యొక్క దాహాన్ని మేఘం ఎట్లాగైతే పోగొడుతుందో గోపికలలో ఏ ప్రేమ విరహం అయితే ఉందో దానిని పోగొట్టి ఆనందాన్ని ప్రసాదించేటువంటి వాడు నీలమేఘ శ్యాముడు మేఘం అది నీలమేఘం కాబట్టి అదొక మణి సౌందర్య ముద్రామణిహి ఎందుకని ఆయన వైపు ఆ విధంగా చూస్తున్నారంటే సౌందర్య ముద్రామణి సౌందర్యం మీద ముద్ర ముద్ర వేసేవాడు కాగితం మీద గవర్నమెంట్ ముద్ర ఉంటేనే అది ఐదు రూపాయలు పది రూపాయలు అది మనం మామూలుగా ప్రింట్ చేసుకుని వచ్చామనుకోండి కంప్యూటర్లో గవర్నమెంట్ ముద్ర లేదనుకోండి అది చల్లదది కాబట్టి ఎక్కడ ఏ సౌందర్యం ఉండినా సౌందర్యం మీద ఈయన ముద్ర పడి స్టాంప్ ఎందుకని సౌందర్య సార సర్వస్వం వందే బ్రహ్మరాకృతి కాబట్టి నరూపంలో మానవుల్లాగా కనపడుతూ ఉన్నాడు గాని సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం గనక ఎక్కడ ఏ అందం ఉండినా భగవంతుని యొక్క అందమే ఎక్కడ ఏ సౌందర్యం ఉండినా భగవంతుని యొక్క సౌందర్యమే గనక ఆ పరమేశ్వరుని యొక్క సౌందర్యం అది ఎక్కలేదు కనుక సౌందర్య ముద్రామణిహి ఎటువంటి మణి దానిమీద ఆయన ముద్ర ఆయన స్టాంప్ పడి యహా కాంతామణి రుక్మిణి ఘనకు చెంద భూషామణి కాబట్టి ఆ రుక్మిణీదేవి మహాభక్తురాలు ఒక్క తులసి దళంతో ఆయన్ని చూచగలిగింది అటువంటి మహాభక్తురాల యొక్క హృదయం మీద ఎవడైతే నిరంతరం ఉంటాడో ఆమె హృదయాన్ని ఆనందపరుస్తూ ఉంటాడో ఆమె హృదయంలో ఉండే మణి ఈ గోపాల అటువంటి దేవశిఖామణి మళ్ళీ ఇంకోటి చూడండి ఆ దేవతలందరిలో కూడాను ఈయన మహా ఉత్తమోత్తముడు గనక దేవతలందరిలోకి దేవుడు దేవదేవుడు గనక దేవశిఖామణిహి గోపాల చూడామణిహి శ్రీకృష్ణ పరమాత్మ నహ మాకు శ్రేయో దేవశిఖామణి దిశతునో గోపాల చూడామణి దిశతు నహోాల చూడామణి గోపాల చూడామణి శ్రీకృష్ణుడు నహ మాకు శ్రేయహ శ్రేయస్సుని మోక్షాన్ని దిశతు అనుగ్రహించుగా దిశతో అనుగ్రహించుగా కాబట్టి ఈ భవరోగం ఏదైతే ఉందో సంసార రోగం ఈ రోగాన్ని పోగొట్టుకోవాలి అప్పుడే ఆరోగ్యం రోగం పోతేనే ఆరోగ్యం సంసారం దూరం అయితేనే అంటే ఈ భవరోగం ఏదైతే ఉందో దీన్ని దూరం చేసుకున్నప్పుడే మోక్షం అనేటువంటి ఆరోగ్యం అది కావాలి అంటే మణి మంత్ర ఓషధులే గనక మొట్టమొదట మణిని చూచాము గోపాల చూడామణి నెక్స్ట్ శత్రుక మంత్రం సకలం ఉపనిషద్వాక్య సంపూజ్య మంత్రం సంసారోత్తర మంత్ర సముపచ నిర్యాణ మైశ్వర్యక మంత్ర వ్యసన భుజగ సందష్ట స్రాణమూత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్ర జప కాబట్టి మణి మంత్ర ఔషధలు మణి అయిపోయింది గోపాల చూడమని ఓకే ఇప్పుడు నెక్స్ట్ మంత్రం దగ్గరకు వచ్చాం తర్వాత మెడిసిన్ ఈ మూడు ఒకటే మనకు అది తమాషా బాగా అర్థం చేసుకోండి కాబట్టి సంసార రోగాన్ని పోగొట్టుకోవడానికి అది మణి సిద్దంగా ఉంది మీకు కావాలంటే ఆ డైమండ్ తీసుకోండి గోపాల చూడామణి దాంతో భవరోగం పోతుంది లేదండి మేము మాకు మణి కాదు సార్ మంత్రం కావాలా ఓకే మరి మంత్రం దొరుకుతుంది శత్రుక మంత్రం శత్రు ఇప్పుడు శత్రువుని ఛేదించేటువంటి మంత్రం ఇది శత్రు సంహారక మంత్రం అని అర్థం నరసింపజేసింది శత్రు ఛేదైక మంత్రం ఏక మంత్రం అది మళ్ళీ రెండు కాదు ఓం నమో భగవతి వాసుదేవ్ ఓన్లీ వన్ మంత్ర దట్స్ ఆల్ అచంచలమైనటువంటి భక్తి ఉండాలి విశ్వాసం ఉండాలి అకుంఠితమైనటువంటి విశ్వాసం అంతే ఇంకే లేదు రెండు మంత్రాలు కాదు కొందరు వచ్చి అడుగుతున్నారు మంత్రి దక్షిణ తీసుకుపోయి స్వామిజీ రెండు మూడు సంవత్సరాలు ఏది మంత్రి దృష్టి ఇచ్చి ఇంక ఇంకో మంత్రం ఏమన్నా ఇస్తారా ఇంకేంద ఇచ్చేది ఇంకేం ఇచ్చేది ఇప్పుడు ఇక్కడి నుంచి గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కితే రాజమండ్రి పోవాలనుకుంటే కూర్చుంటే పో అంతేగాని స్వామిజీ విశాఖ విజయవాడ వరకు వచ్చాను కదా ఇంకొక రైలు ఎక్కమంటాడు దిగెక్కు దానికి నేనేం చేస్తాను ఇంకా కానీ నువ్వు మాత్రం పోయే చాలు ఒకే ఒక మంత్రం తరింపజేయడానికి ఏకమంత్రం శత్రుశ్చేద మంత్రం ఇప్పుడు నాలుగు మీద ఔషధం పడింది అనుకోండి మందు నాలుగు మీద వేసుకుంటాం కదా వేసుకుంటే లోపలి హోమియోపతి వాళ్ళు నాలుగు టచ్ అయితేనే చాలు సరే పోతుంది రోగం పోతుంది ట్యాబ్లెట్ వేసుకుంటాం నాలుగు మీద నేను వేస్తాం పోతుంది అదే నాలుగు మీద మంత్రం నడిచింది అనుకోండి అదే నాలుగు మీద ఓకే ఔషధం మంత్రం నాలుగు మీద పడితే రోగం పోతుంది కాదు భౌతికంగా అట్లాగే ఆ నాలుగు మీద మంత్రం కృష్ణ మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే గా మంత్రం కనుక ఆ రోగం భవరోగం పోతుంది భౌతిక రోగం కాదు భవరోగం దూరం అయిపోతూ ఉంటుంది కాబట్టి దీన్ని రత్నం ఎందుకన్నారు అంటే శత్రుశ్చేద మంత్రం శత్రువుని సంహరించే మంత్రం ఎవరు శత్రువులు ఎవరికి ఎవరుండ శత్రువులు ఎవరు లేరు శత్రువులు మన గిరిధారలో చూడాలి మీరు స్వామీజీ లేఖంతా అంతా మనమే శత్రువు లేనే లేడు మనం చూస్తేనే శత్రువు తయారవుతాడు మన భావంలో నుంచి పుట్టుకొస్తాడు అంతే శత్రువు ఏడన్నా ఉంటే బయట ఉండడు లోపలే ఉంటాడు కామక్రోధశ్చ లో దేహే తిష్టంతి తస్కరాహ దేనికి జ్ఞానరత్నాపహారాయ ఇప్పుడు గోపాల చూడమని అటువంటి రత్నం పెట్టుకున్నాం మనం లోపల ఓం నమో భగవతే వాసుదేవ బ్రహ్మాండమైనటువంటిది అసలు కొనేవాడే లేడు ఇంకా పుట్టలేదు ఏదో మనం దయదలిచిస్తే తప్ప కొనలేడు దాన్ని అమూల్యం అటువంటి మంత్రం ఉంది కాబట్టి కొందరు దొంగలు లోపల ఎంటర్ అయిపోతాయి లోపలనే మంత్రం కాదు కామక్రోధస్యేహ లోపస్య దేహతిష్ఠంతి తస్కరాహ తస్కరాహ ఈ చోరులు ఎక్కడ చేరతారు అంటే లోపల చేరతారు ఎందుకంటే లోపల మణి ఆ శత్రువుని ఛేదించేటువంటి మంత్రం శత్రుదైక మంత్రం ఈ కామక్రోధాలు ఎందుకంటే వాళ్ళు వస్తున్నారండి జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఆద్యంకరా కాబట్టి జ్ఞానమనే రత్నం మన దగ్గర ఉంది గోపాల దాన్ని హరించుకుపోవడానికి దాన్ని తీసుకుపోవడానికి ఇటువంటి వాళ్ళంతా వస్తారు ఈ చోరలంతా కూడాను అర్థమవుతుంది కామము క్రోధము లోభం జ్ఞాన రత్నాపహారా కాబట్టి జాగ్రత్తగా ఉండు జస్ట్ లెస్ కాబట్టి శత్రుశ్చేదైక మంత్రం సకలం ఉపనిషద్వాక్య సంపూజ్య మంత్రం చూడండి మంత్రం అంటేనే మననాథ త్రాయత ఇది ఎవడైతే మననం చేస్తాడో వాడిని రక్షించేటువంటిది మంత్రం అది మంత్రంలో ఉండేటువంటి గొప్ప విషయం కాబట్టి ఉపనిషత్తుల్లో చూడండి సర్వ సకల సకలం ఉపనిషత్తు వాక్య ఉపనిషత్తుల్లో ఉండేటువంటి వాక్యాల చేత సంపూజ్య మంత్రం అవన్నీ ఉండేది ఎందుకంటే ఈ మంత్రాన్ని పూజించడానికి ఎందుకని సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహం ఓం నమో భగవతి వాసుదేవి పరమేశ్వరుడే గనక ఓం నమ నారాయణ ఓం నమ శివాయ వాచ్యవాచకేదా భగవంతుడికి భగవన్ నామానికి తేడా లేదు కాబట్టి ఉపనిషత్తులంతా ఉండేది భగవంతుడి గురించి చెప్పడానికి మరి భగవన్ నామం ఎవరిది భగవంతుడిదే భగవంతుడు భగవన్ నామం వేరు గనక వేరు కాదు గనక భగవంతుడిని పూజించడం కోసం ఉపనిషత్ వాక్యాలుంటే భగవన్ నామాన్ని పూజించడం కోసం కూడా ఉపనిషత్తు వాక్యాలు ఉన్నాయి గనక సకలం ఉపనిషత్ వాక్య సంపూజ్య మంత్రం ఏం లేదు సకలం ఉపనిషత్తు వాక్యం అనేకమైన ఉపనిషత్తు వాక్యాలు ఉన్నాయనుకోండి సర్వం కలిమిదం బ్రహ్మ నేహ నానాస్తికించిన తత్వమసి అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ సర్వం కలిమి బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ ఇట్లా అట్లా అనేకం ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మంత్రాలే అద్భుతమైనటువంటి మంత్రాలు ఇవి అనేకమైన ఆలోచనలు వాటి దృశ్యంతో అవన్నీ తీసుకొని వస్తే అన్ని ఆలోచనల్ని ఒక దగ్గర చేరిస్తే గనీంపజేస్తే ఒకే ఆలోచనగా మార్చేస్తే దాన్ని అంత ఒక లీటర్ పాలు తీసుకొని వచ్చి దాన్ని బాగా కాచి జాస్ట్ అంత కోవ తయారు చేసినట్టుగా అర్థమవుతుంది అంత కోవ తయారు కాబట్టి అన్ని ఆలోచనలు ఉపనిషత్తులో ఉండేటువంటి జ్ఞానపూరితమైనటువంటి సంకల్పాలన్నిటి కూడా తీసుకొని వచ్చి కనీయవింపజేసి ముద చేసి ఒక్క రూపంలోకి తీసుకొస్తే అది భగవన్ మంత్రం అది మంత్రం కాబట్టి అన్ని వాక్యాలు అనేకమైనటువంటి ఒకటే ఓన్లీ వన్ థాట్ ఒకే ఆలోచన ఓం నమో నారాయణో నారాయణ జప జప సత ను జపించుకుంటూ పోతున్నావు అనుకో తర్వాత వచ్చేటువంటి ఆలోచన మనకు తెలియకపోవచ్చేమో గానీ ఇక్కడ తర్వాత వచ్చిన నామం మనకు తెలుసు ఏదో అదే నామం ఏదైతే నువ్వు జపిస్తూ ఉన్నావో అదే నామం కాబట్టి ఉపనిషద్ వాక్య సంపూజ్య మంత్రం సంసార ఉత్తార మంత్రం కాబట్టి ఈ సంసారంలో పడి ఉన్నావు కాదు దీన్ని తరింపజేసేటువంటి మంత్రం అది సముపచిత తమస్సంఘ నిర్యాణ మంత్రం సముపచిత అంటే అన్నిటి కురడీకరించుకొని సముపచిత తమస్సంఘ తమస్ అంటే చీకటి చీకటి అంటే అజ్ఞానం కాబట్టి ఈ అజ్ఞానాలన్నీ ఏవైతే ఉన్నాయో అంటే గత జన్మల్లో అజ్ఞాన కర్మలు ఏవైతే చేస్తున్నామో అవన్నీ ఆ గుంపునంతా తీసుకొని వచ్చే సంఘ నిర్యాణమంత్రం కాబట్టి ఆ తమసంఘ ఆ చీకట్ల ప్రోగు ఏదైతే ఉందో సంచిత కర్మలన్నీ ఏవైతే ఉన్నాయో ఈ జ్ఞానం భగవన్ నామము భగవంతుని వేరు కాదు కనుక ఇది జ్ఞానం ఇది ఈశ్వర జ్ఞానమంతా అందులో ఉంది ఓం నమో భగవతి వాసుదేవ వాసుదేవాయ వాసుదేవ వాసవ సర్వభూతాన్ని ఇంకా అక్కడి నుంచి జ్ఞానమే ఎక్కడ చూసినా జ్ఞానమే కనుక ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఇది సమస్తమైనటువంటి కర్మ సంచితానాలంతా కూడా దగ్ధం చేసేది జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి తమస్సంగ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్య ఏకమంత్రం సర్వైశ్వర్య ఈశ్వరస్య భావ ఐశ్వర్యం సర్వైశ్వర్యం ఫినిష్ అంటే కంప్లీట్ గా సర్వేశ్వరుడు ఎవరో ఆయనకి సంబంధించినటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉందో ఇదంతా కూడాను మనకు అందించేటువంటి ఏకమంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం కాబట్టి ఇప్పుడు అది మనం పొందలేకపోవడానికి పరమేశ్వరునికి అనుగ్రహం కారణం ఏంటంటే మనకు అనేకమైనటువంటి వ్యసనాలు ఉన్నాయి ఈ వ్యసనాలు ఈ రోజు పుట్టుకొచ్చినవి కావు అనేక జన్మల నుంచి ప్రారంభవశాత్తు కదిలి వచ్చాయి ఈ వ్యసన భుజగ సందష్ట కాబట్టి ఈ వ్యసనాలనేటువంటి పాములు సందష్ట అవి కాటు వేస్తే మనం బాధపడుతూ ఉన్నాం దానిని సంత్రాణ మంత్రం దాన్ని కాపాడేటువంటిది కాబట్టి అటువంటి పాములు వ్యసనాలనేటువంటి పాములు వేసేటువంటి కాట్లు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనల్ని కాపాడేటువంటి మంత్రం ఇది కాబట్టి జిహ్వే హే నాలుక రసనే రసనే జిహ్వే నాలుక కాబట్టి ఓ నాలుక నీకొక మాట చెప్తున్నాను విను జన్మ మంత్రం కాబట్టి మన జన్మలను కడతెర్చేటువంటి మంత్రం గనక ఇది శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం సతతం జప జప మాటి మాటికి చేయి శ్రీకృష్ణ మంత్రాన్ని మాటి మాటికి చెయ్యి ఎందుకని జన్మ సాఫల్య మంత్రం కడతేరిపోతాం కాబట్టి ఒకటి మణి అయిపోయింది మంత్రం అయిపోయింది ఇంకేం కావాలి మెడిసిన్ కావాలి మీకు ఔషధం వ్యామోహ ప్రశమౌషం ముని మనోవృత్తి ప్రవృత్తి దైతంద్రార్తికరౌషం త్రిభువనీ సజీవనైకౌషమ్ భక్త్యంతహితయ ప్రధ్వంస నైకౌష్రేయ ప్రాప్తికర పిబమన శ్రీకృష్ణ మణి ఏమో గోపాల చూడమణి మంత్రమేమో శ్రీకృష్ణ మంత్రం ఔషధమేమో శ్రీకృష్ణ దివ్య ఔషధం ఔషధం విషక్ పరమేశ్వరుడు ఔషధం ఇప్పుడు మందు కావాలనుకున్నారు మాకు నమ్మకం లేదండి మంత్రం వల్ల పోతుందని గుర్తు మాకు మణి వల్ల పోతుందని నమ్మకం లేదండి మాకు మణి వద్దండి ఎవడ విశ్వాసం వాడిది మాకు మణి వద్దండి పోతుంద రోగం మాకు మణి వద్దండి ఇంకేం కావాలి నీకు మంత్రం ఇస్తాను తీసుకున్నాను ఏ మంత్రం మీద నమ్మకం లేదండి మాకు ఔషధం అయితే ఔషధం ఇస్తాను అది అది కూడా శ్రీకృష్ణ దివ్య ఔషధం ఔషధం ఏంటి మాషా సంసార రోగేషత్వాత్ పరమేశ్వరుడికి ఔషధం అనే పేరు పరమేశ్వరుడి పేరు ఔషధం ఔషధం భిషక్ నిన్న చూచారు కదా బిషక్ డాక్టర్ ఆయనే ఫిజిషియన్ ఆయనే ఇవన్నీ విష్ణుశాస్త్రనామం విష్ణుశాస్త్రం లో పరమేశ్వరుడికి ఔషధం కూడా పేరు కృష్ణ ఆయన పేరు విష్ణుహేరు అండి ఔషధం ఇది అదే ఇది ఏమిటండి ఎందుకని ఆయన ఔషధం అనేవి వచ్చింది ఆయనకి పేరు అని అంటే భవరోగ సంసార రోగ సంసారం అనేటువంటి రోగానికి భేషజం మందు ఆయనే ఉండడం వల్ల మందు తీసుకుంటే రోగం పోతుంది కదా కాబట్టి సంసారం అనే రోగం భవరోగం ఏదైతే ఉందో దానికి ముందు ఆయన అయ్యడం వల్ల ఔషధం తీసుకుంటే ఆయన పోతూ ఉంది కనుక ఔషధ రూపంలో ఉన్నవాడు కూడా కానీ అసలు ఇదే కాదు భవరోగమే కాదు భౌతిక రోగాలకు కూడా ఔషధం ఉందనుకోండి భౌతిక రోగాల్లో కూడా నారాయణ హరిహి అని అంటే దాని అర్థం ఏంటంటే చాలా గొప్ప విషయం అది మనకు సామాన్యమైనటువంటి రోగాలు అది సరే ఏదైనా సరే కాలు నొప్పైనా సరే చెవి నొప్పైనా సరే పంటినిపై సరే అది పోవాలంటే కూడా ఈయన ఉండాలి ఈయన ఈయన కొత్త ఉండాలి వాటికి కూడా అవి సామాన్యం భౌతిక రోగాలు ఉంటాయి పోతూ ఉంటాయి అక్కడ కూడా ఈయనే ఉంటాయి అందువల్ల వైద్య నారాయణ హరి వైద్యుడి నారాయణుడిని ఎందుకన్నాడంటే నారాయణుడు హరి శ్రీహరి ఆ వైద్యుల్లో కనుక ఎంటర్ అయ్యాడు ఆ సమయానికి మనకు అది ఔషధం మందులు రకరకాలు ఉంచే మందులు పంపించే మందులు సరేనా అది ఏదైనా జరగచ్చు డయాగ్నోసిస్ వెరీ ఇంపార్టెంట్ డయాగ్నోసిస్ కాబట్టి డాక్టర్ కూడా పరిమితమైన కొందరు చెప్పరు కానీ కొందరు డాక్టర్లు నడితే ఇది లేదండి నేను కొంచెం జాగ్రత్త ఒకప్పుడు అంటే ప్రారంభంలో అవసరం అయిపోయి వచ్చేస్తాడు అప్పుడు ఏదో కొన్ని ఇస్తాడు అవి రియాక్ట్ అవుతాయి చాలా మందికి వాళ్ళు ఉంటే చెప్తాడు మనకు వాళ్ళు పోయి ఉంటే చెప్పడు పోతారు కూడా కొంతమంది అంటే ఒకటి డయాగ్నోస్ చేయబోయి ఇంకో డయాగ్నోస్ట్ చేసి ఒక మెడిసిన్ ఇవ్వయి ఇంకొక మెడిసిన్ ఇచ్చి ఇప్పుడు ఒక వ్యాధి ఉందనుకోండి కరెక్ట్గా కనుక వ్యాధి నిర్ధారణ జరిగిందంటే రోగ నిదానం వ్యాధి నిర్ధారణ జరగాలి జరిగితే దానికి డైరెక్ట్గా మళ్ళీ మెడిసిన్ ఇస్తే పోతుంది ఎక్కువ శాతం డాక్టర్లలో ముఖ్యంగా హోమియోపతి ఆయుర్వేదం వీటిల్లో అంటే అలోపతి అంటే స్కానింగ్లు ఎక్స్రేలు అన్ని వచ్చేసేది వేరే విషయం అక్కడ డయాగ్నోస్ చేయడమే ఇంపార్టెంట్ రోగనిదానం ఇప్పుడు ఇది రోగము అని చేసిన తర్వాత దానికి సంబంధించిన మెడిసిన్ ఇస్తాడు ఇంకా అది పోతుంది రోగ వేరుగా ఉన్నది ఇప్పుడు ఒక రోగం వాడుకుంటే ఈయన ఇంకొక రోగం అని అనుకోండి దానికి సంబంధించిన మెడిసిన్ వాడుతూనే ఉంటాడు ఈ రోగం పెరగతానే ఉంటాడు ఒక్కొక్కసారి మన ప్రారంధం గనక దాన్ని అనుభవించాలని ఉంటే డాక్టర్ కూడా సరైనటువంటి ఆలోచన రాదు ప్రారంభం గనక బలీయంగా ఉంటుంది అనుకోండి అటువంటి టైంలో డాక్టర్ కూడా సరైన సరిగా డయాగ్నోస్ట్ చేయలేకపోతాడు అతను తప్పు దీన్ని లౌకికంగా తీసుకోవడానికి అవకాశం లేదు దీన్ని నిరూపించేటువంటి పరిస్థితి కూడా కాదు అందుకని ఏం చేయాలంటే వైద్యుడిలో నారాయణుడు ఎంటర్ అయినప్పుడే కరెక్ట్ డయాగ్నోసిస్ జరుగుతుంది అందువల్ల డాక్టర్ దగ్గరకు మనం వెళ్ళిన డాక్టర్ గారు మీ దగ్గరకు వచ్చేసరి నేను నన్ను బ్రతికిచ్చేస్తారు ఇది పిచ్చి చేస్తారు లోపల శ్రీకృష్ణ దివ్యౌషధం ఆ శ్రీకృష్ణ అది సైలెంట్ ఆహా దివ్యౌషధం ఇచ్చారండి నాకు ఆహా దివ్యౌషధం ఇచ్చారండి ఆ మధ్యలో శ్రీకృష్ణ ఫిల్ప్ ద బ్లాక్స్ అర్థమవుతుందే కాబట్టి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ మందుటి కూడా మన వాళ్లలో మందు తీసుకునేటప్పుడు అట్లనే తీసుకుంటారు తీర్థంలాగా ఎందుకో తెలుసా ఈయనిచ్చే మందు లోపరిపోయి ఏం చేస్తుంది సామాన్యమైన వైద్యులు కూడా రోగాన్ని డయాగ్నోస్ చేయాలంటే పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలి ఆ మెడిసిన్ ఆయనే ఈ మెడిసిన్ ఆయనే భౌతిక రోగానికి పరమేశ్వరుడే భవరోగానికి కూడాను పరమేశ్వరుడే ప్లీజ్ కాబట్టి ఆయనకు ఔషధం సంసార రోగ భేషత్వాత్ ఔషధం అసలు ఔషధం అన్నప్పుడే మూలికల నుంచి వచ్చేది ఇప్పుడు ప్లాంట్స్ హెర్బ్స్ వాటి నుంచి వచ్చేదాన్ని ఔషధం అంటారు ఓషధుల నుంచి వచ్చేది ఔషధం ఆ రోజుల్లో అది ఔషధము అంటే కాబట్టి ఇది భవరోగాన్ని పోగొట్టేటువంటి ఔషధం కనుక పరమేశ్వరుడు ఔషధ నామధేవుడు ప్లీజ్ వ్యామోహ ప్రశమౌషం కాబట్టి శ్రీకృష్ణం కృష్ణ దివ్యౌషధం ఏదైతే ఉందో ఇది వ్యామోహ ప్రశమౌషం ఇంకేంటి మోహాన్ని పోగొట్టేది అవునా కాదా వన్ అండ్ హాఫ్ అవర్ లో భగవద్గీత చెప్పిన తరువాత అర్జునుడు చెప్పిన రిప్లై అదే నష్టో మోహేష్ నష్టో మోహ స్మృత కూర్చావా ఇంకేంటి మోహం కాబట్టి శ్రీకృష్ణ దివ్యౌషధం శ్రీకృష్ణుల యొక్క జ్ఞానం ఆయన బోధించినటువంటి జ్ఞానం గనక మన దగ్గర ఉంటే వ్యామోహం ఉండేందుకు అవకాశం లేదు నష్టో మోహ ఏమిటి ఆ మోహం ఏమిటి అజ్ఞానజహ అంటే అజ్ఞానం నుంచి పుట్టినటువంటి సమస్త సంసార అనర్ధహేతు సంసార అనర్ధహేతు సమస్త సంసార అనర్ధహేతు కాబట్టి సంసారం అనేటువంటి దాంట్లో ఏ అనర్థం ఉందో ఏ దుఃఖం ఉందో ఇది ఇది ఎక్కడి నుంచి వచ్చింది అజ్ఞానజహ అజ్ఞానం నుంచి పుట్టినటువంటి సమస్త సంసార అనర్ధహేతు ఏదైతే ఉందో అది మోహం ఇది సాగర అనర్ధహేతుహో సాగర శంకర భాష్యంలో సాగర అది సముద్ర రూపంలో ఉంటుంది ఎందుకని అంటున్నాడంటే సాగర ఇవ దుస్త అదే సాగర ఇవ దుస్త కాబట్టి ఒక సముద్రాన్ని దాటడం ఎంతైతే కష్టమో అట్లాగే సంసారమైనటువంటి సముద్రాన్ని దాటడం కష్టము ఇది అజ్ఞానం వల్ల పుట్టినటువంటి అనర్థహేత ఇది పోవాలి అని అంటే శ్రీకృష్ణ దివ్య ఔషధం భగవద్గీత చాలు వ్యామోహ ప్రశమౌషధం ముని మనోవృత్తి ప్రవృత్యోషం ప్లీజ్ ముని మనోవృత్తి ప్రవృత్తి ఔషధం ముని మహర్షులు మననం చేసేటువంటి వాడు మననశీలవాన్ ముని ముని మనోవృత్తి ఆ ముని మహర్షుల భక్తుల యొక్క తప్పులేదు మన్నం చేసేవాడు ముని మన్నడ శలవాన్ కాబట్టి భక్తుల యొక్క మహాత్ముల యొక్క మహర్షుల యొక్క మునుల యొక్క బోధజనుల యొక్క భగవద్భక్తుల యొక్క మనోవృత్తి ప్రవృత్తి ఔషధం వాళ్లలో దివ్యమైన భావాలని కదిలించేటువంటి ఔషధం దివ్యమైన భావాలని కదిలించేటువంటి ఔషధం కాబట్టి కొందరిని అనుకుంటున్నాం వాళ్ళకి ఎంత బాగా రాస్తాడండి ఎంత బాగా చేస్తాడండి ఎంత ఎందుకో తెలుసా ఆ మనసును కదిలించేవాడు పరమేశ్వరుడు అదే అందువల్ల వివేకానంద ఏమండి బా వెస్ట్రన్ అంతా ఊపేశాడండి అమెరికాన్ అంతా ఊపేశాడండి ఎందుకో తెలుసా అది వివేకానంద వాణి కాదు సార్ వివేకానంద వాణి అయితే దాని ఇంపాక్ట్ అంత ఉండదు అది వాసుదేవ వాణి ఆ పరమేశ్వరుని యొక్క ఆ విధమైనటువంటి భావాల్ని కదిలించగలదు కాబట్టి ఎవరైతే భగవద్భక్తులుగా ఉండారో మునులుగా ఉండారో మహర్షులుగా ఉండారో యోగులుగా ఉండారో జ్ఞానులుగా ఉండారో వాళ్ల మనసుల్లో అద్భుతమైనటువంటి భావస్పందన కలుగుతూ ఉందంటే ఆ భావస్పందనని కారణమైనటువంటి వాడు ప్రవృత్తి దివ్య ఔషధం అది ఇది పరమేశ్వరుడౌషం దైత్యేంద్రార్థికరౌషం అట్లాగే ఈ రాక్షసులు ఎవరైతే ఉండారో ఇది తమో దైత్యులు అంటే రాక్షసులు రాక్షసులు తమోగుణం అంటే భక్తుల్లో సత్వగుణాన్ని ప్రేరేపించేటువంటిది కృష్ణ దివ్యౌషధం అట్లాగే రాక్షస ప్రవృత్తి కలిగి ఉంటారే వాళ్లల్లో తమోగుణాన్ని నశింపజేసేటువంటిది తమోగుణం వల్ల అదంతా వస్తుంది కాబట్టి అటువంటిది కూడా పోగొట్టేటువంటిది ఒక విధంగా చెప్పాలంటే ఈ తమోగుణం వల్ల ఎవరైతే రాక్షస ప్రవృత్తి కలిగి ఉంటారో అటువంటి రాక్షసుని నశింపజేసేది అని అర్థం అలాంటి రాక్షస గుణాలు కనుక మనలో ఏదన్నా మిగిలి ఉంటే వీటిని కూడా హరింపజేసేటువంటి కృష్ణ దివ్య ఔషధం దైత్యేంద్ర ఔషధం త్రిభువని సంజీవన ఏకాషం చక్కని జీవితానికి మంగళకరమైనటువంటి జీవితానికి త్రిభువని ముల్లోకాలలో కూడాను అసలు జీవితం అంటే చక్కని జీవనం కలిగించేటువంటి మంత్రం జీవన టోన్ అర్థం అవుతుంది అది ఇదే పరమేశ్వరి వల్లనే మనకి దివ్య జీవనం వస్తుంది భక్త అత్యంత హిత ఔషధం భక్త అత్యంత హిత ఔషధం భక్తులకి అత్యంత హితం ఇంకేంటి మోక్షం అది ప్రసాదించేటువంటి ఔషధం భవభయ ప్రధ్వంసన ఏక ఔషధం కాబట్టి ఈ సంసార భయం అనేది ఏదైతే ఉందో మనకు అంత భయాలే కదా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు భయాలే భయాలే వెండింటిన్నాయి ఇదంతా సంసారంలో ఉండేటువంటి భయాలు వీటినంతా ప్రధ్వంసన ఏక ఔషధం ఈ ఒకే ఔషధం ఏది శ్రీకృష్ణ దివ్య ఔషధంతో సంసారంలో ఉండేటువంటి భయాలన్నీ పోతాయి ఉన్నది పోతుందేమో ఒక భయం రావాలనుకున్నది వస్తుందేమో రాదో ఒక భయం ఉన్నవాళ్ళు ఎప్పుడు పోతారో ఒక భయం నేనెప్పుడు పోతాలో ఇది అన్నిటికి ఫుల్ స్టాప్ ఎందుకని శ్రీకృష్ణ దివ్యౌషధం శ్రేయ ప్రాప్తికర్ ఔషధం శ్రేయస్సుని ప్రసాదించేటువంటి ఔషధం అందువల్లే కదా య శ్రేయస్ సత్ బ్రోహి శిష్యస్ మాం తోవన్ హే కృష్ణ శ్రేయస్సు నాకు బోధించు ఏది శ్రేయస్సో యహ శ్రేయ స నిశ్చితం బ్రూహి చెప్పు నాకు చెప్పు ఎందుకని శిష్య స్నేహం శాతిమాంత్రవణం నేను నీకు శిష్యు అని అర్జునుడు అడిగినప్పుడే భగవద్గీత స్టార్ట్ చేశాడు కాబట్టి శ్రేయస్సు అంటే మోక్షం కాబట్టి ఇటువంటి శ్రేయస్సుని ప్రాప్తించడానికి ఇది ఔషధం కాబట్టి మనహే మనసా శ్రీకృష్ణ దివ్యౌషధం పిబ పిబ పానం చెయ్యి ఇది శ్రీకృష్ణ దివ్య ఔషధాన్ని పానం చేయి అప్పుడు నీకు వ్యామోహమే ఉండదు ఇంకొకటి కూడా ఏంటే ఈ వ్యామోహ ప్రసమౌషం శ్రీకృష్ణ దివ్యౌషధం ఫస్ట్ పదం వ్యామోహ ప్రసమౌషం మొదటి వాక్యం లాస్ట్లో మన పిభ శ్రీకృష్ణ దివ్యౌషధం కాబట్టి శ్రీకృష్ణుడు అనేటువంటి దివ్య ఔషధం ఆయన బోధ కావచ్చు ఆయన రూపం కావచ్చు ఆయన నామం కావచ్చు ఏదైనా కూడా ఆయనకన్నా వేరు కావు ఈ శ్రీకృష్ణ దివ్యౌషధాన్ని గనక నువ్వు పానం చేస్తే వ్యామోహ ప్రసమౌషం అంటే వ్యామోహాన్ని పోగొట్టేటువంటిది మోహం అంటే ఏంటి ఉన్నదాని లేనట్టు లేని దాని ఉన్నట్లు అంటే జగత్తు శాశ్వతంగా కనపడతా ఉంది పరమేశ్వరుడు మనకు తెలిసి రావడం లేదు ఇది కాదు కాబట్టి జగత్తు జగత్తుగా కనపడుతుంది ఇది వ్యామోహం కాదు జగత్తు జగదీశ్వరుడిగా కనపడాలి ఆ వ్యామోహం పోతే నీకు కాబట్టి శ్రీకృష్ణ దివ్యౌషధం వల్ల సర్వం కృష్ణమయం జగత్ సర్వం కృష్ణమయం కాబట్టి ఈ ప్రపంచం అంతా ఏదైతే మనకు కనిపిస్తుందో ఇదంతా శ్రీకృష్ణుడు యొక్క స్వరూపము అనేటువంటి జ్ఞానాన్ని ఇది ఇస్తుంది కాబట్టి మణి కావాలంటే మణి తీసుకోండి గోపాల మంత్రం కావాలంటే మంత్రం తీసుకోండి శ్రీకృష్ణ మంత్రం ఔషధం కావాలంటే తీసుకోండి శ్రీకృష్ణ దివ్య ఔషధం కాబట్టి మణి మంత్ర ఔషధుల్ని ఈరోజు శృతి మందిరంలో పనిచేస్తాం ఎవరికి ఏం కావాలని అది తీసుకోండి ఎవరు ఏం తీసుకున్నా అందరి దగ్గర ఒకటే వస్తు మంత్రం ఒకటే గోపాల చూడామణి ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాభిష్య ఓ శాది శా